పరిశుద్ర ప్రేమ దేవా దేవ కృపణ దేవా ఈ ప్రభ నీకులక్కల ఎన్ని వందనాలు ప్రభావ కృతజ్ఞత స్తోత్ర స్తోత హళలియ రజ పరిశుద్రమైన సర్వశిష్య ప్రమంతుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభా దేవాయచు బ్రహ్మ మమ్మల్ని సజ్జ లెక్క నిలబెట్టినందుకు నీకు వందనాలు తండీ దేవాయచు ప్రభ దీవారతుల ప్రభా కంటి పాప వల్ల ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండీ చేత ప్రభా మీరు మాట్లాడిన ప్రభ నీ నీకే స్థోతున్న తండీ వాక్యం చేత మాట్లాడండి పాటల ద్వారా మనమే ప్రభా రాణి బిడ్డలు ఉంటే ప్రభా అందరినీ ప్రభా రప్పించండి ప్రభావ దేవాయప్రభ మా మధ్యలో ప్రభని యొక్క హస్తం తోడించి నడిపించండి ప్రభావ దేవ్ని యొక్క ప్రజెన్స్ మా మధ్యలో మరి మా ఆత్మ ప్రభావం మరి మీ ఆత్మ ప్రభా కలుస్తేనే ప్రభా ఆ యొక్క అనేది జరుగుతుంది ప్రభావితి మాలో రామాల ప్రభావ నిండాల ప్రభా యచు ప్రభా సమృద్ధిగా మాకు దైత్యం తండ్రి నీకేస్తే ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవాచు ప్రభా వాళ్ళు ఎక్కడెక్కడైతే పనులకు వెళ్ళినా ప్రభావ మరి వాళ్ళందరి మీరు మాట్లాడిన ప్రభు వారికి హస్తం తోడించారు ప్రభావం వాళ్ళు కూడా అటెండ్ అవటిందండి దీవా మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ నీ యొక్క అస్తం తోడించి అనిపించమని కేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది తండ్రి ఆమె సమీపించాలి నివసించు నా ఏసయ్యా ఎవరూ సమీపించలేని తేజస్సులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించి నా పరిశోధులు నా కంట పడగా నేమౌదు నేనే మౌదును ఏమౌదును నేనే మౌదును ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించులా ఏసయ్యా ఇహలోక బలు మరచి నీయదుటే నేను నిలచి ఇహలోక బంగాలు మరచి ీయదుటే నేను నిలచి నివిచు బహుమతులు నై స్వీకరించి నిత్యానందముతు పరవశించువేలా నివిచు బహుమతులు నై స్వీకరించి నిత్యానందముతు పరవశి చువేలా నేనే మౌదులో ఏమౌదులు నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజేస్తులో నివసించు నా ఏసయ్యా పరలోకమహిమనుతలచీ నీ పాద పద్మములపై వరిగి పరలోక మహిమను తలచే నీ పాద పద్మములపై వరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేంచేయు ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నేను చేయు ప్రశాంత వేలా ఏ మౌదును నే నే మౌదును నే నే మౌదును ఎవరు సమీపించలేని తే జులో నివసించు నా ఏ సయ్యా జయించిన వారితో కలసి సింహాసనమునే చేరగా జించిన వారితో కలిసి నీసింహాసనమునే చేరగా ఎవరికి తెలియని వా క్రొత్త పేరుతూ నిత్య మహిమలు నను పిలిచి ఆ ఎవరికి తెలియని వా క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేలా ఏమౌదును నేనే మౌదును ను నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్తులో నివసించు నా ఏ సయ్యా నీ మహిమను దరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఏమవును నేనే ఏమవును నేనేమవుతు ఎవరూ సమీపించలేని తేజేస్తులో నివసించులా ఏ సయ్యా అలలియా థ్యాంక్ యూ ప్రెసిడెంట్ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఈ నికే వందనాలు ప్రభ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభ నాయన ఇదిగో ప్రభా ఈ దినమంతా నాయన నీ కృప చేత మమ్మల్ని రక్షించి కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి ఇదిగోని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నాయన నీవే నీ మాట్లాడు ప్రభ నాయనా ప్రభా తండ్రి నాయన మా ఆలోచనలు మా జ్ఞానం మీరు కొట్టివేయండి వాటి వల్ల ప్రభా తల వెంట్రుగా కూడా రాలదు ప్రభా తండ్రి నీ మాటలే శక్తి గలవి నీ మాటల్లోనే జీవం ఉంది ప్రభ కాబట్టి ప్రభ నా నోటి నుంచి ప్రభా తండ్రి నీ మాటలే రావాలా ప్రభా నువ్వే సహాయకుడివి ప్రభా తండ్రి నువ్వే నన్ను నడిపించే దేవుడో ప్రభ కాబట్టి ప్రభ అపవాది వేసే ప్రతి విధమైన బాణాలన్నిటినీ మేము ధైర్యంగా వాటిని జయించాలా కాబట్టి ఎక్కడ విధేయత విశ్వాసము అపనమ్మకము కనపరచకుండా ప్రభా ముందుకు పోయి సాగులాగిన నీ కృప మాకు దయచేమని వాక్యం ద్వారా నాయనా నీ మాటలే మాతో మాట్లాడి బలపరచమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే మత్తాయ సువార్త మత్తాయసు వార్తలో నుంచి ఇరవై అధ్యాయము మత్తాయసు వార్త ఇరవై అధ్యాయంలో మూడో వచ్చినం చూద్దాము ఇక్కడ ఏముందంటే ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన లేవి మాతో చెప్పమనగా కాబట్టి మన ప్రభు ఎప్పుడైతే ఆ ఒలీవల కొండ మీద ఆయన కూర్చుంటే శిష్యులందరూ ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి అడుగుతున్నారంటే నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన లేవి మాతో చెప్పమని వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే మనం కూడా ఏకాంతంగా దేవుడితో గడిపి ఆయనని అడగాల కదా మనం అన్ని సమస్యల నుంచి ఎట్లా బయటపడాలా ఇక్కడే దేవుడి పట్ల మనకున్న విధేయత ఆయన పట్ల మనకున్న భక్తి కాబట్టి చూడండి మనం ఎక్కడ అంటే ఇప్పుడు నేనే చూస్తే ఈరోజు ఉద్యోగంలో వచ్చిన సైతాను సోధనలు చూసి మనం భయపడుతున్నాం కానీ ప్రతి భారాన్ని సులువుగా విడిచిపెట్టాలన్నా అది దేవుడి వైపు చూస్తేనే కదా కాబట్టి మనం ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడే ఆయన మనకు మార్గము త్రోవ సరళం చేస్తాడు అంటే ఎట్లా ఆ సమస్య నుంచి బయటపడాలా ఎట్లా దాన్ని జయించాలా కదా కాబట్టి ఇక్కడ మన అవి మన దేవుని పట్ల మనకున్న నమ్మకము విశ్వాసము భక్తి అనేది బయటపడుతుంది కాబట్టి ఈ శిష్యులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏకాంతంగా ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు ఆయనని ఇన్ని రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన మాతో చెప్పుమనగా ఏసు వారితో ఇట్లా ఎవడను మిమ్మల్ను మోసపరచకుండా చూచుకొని ఎప్పుడైతే ఈ శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారో ఆయన నోటి నుండి వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఏమొచ్చిందంటే ఎవడను ఏసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనిడి కాబట్టి ఆయన చెప్పిన మొట్టమొదట సూచక ఆయన రాకడప్పుడు ఏంటంటే మోసపరచకుండా చూచుకోమన్నాడు కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చిన మొట్టమొదట సూచక ఇదే కాబట్టి ఈ రోజు మనం ధ్యానించే అంశం కూడా ఎవడు మిమ్మను మోసపరచకుండా చూచుకొనిడి అనే అంశాన్ని ధ్యానిస్తున్నాము దానికి మనం బైబుల్లో దేవుడు ఎక్కడెక్కడ ఆయన బిడ్డలు అంటే ఆయన ప్రవక్తలు కావచ్చు ఆయన శిష్యులు కావచ్చు ఎవరెవరు ఎక్కడెక్కడ దాని గురించి వాళ్ళ ప్రవచించు మనం చూసుకుందాము కాబట్టి ఈరోజు ధ్యానించే అంశం అదే వేసు ఎవరిని మనల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని చెప్పింది కాబట్టి ఇక్కడ అదే చూస్తున్నాము ఫస్ట్ ఒక ప్రవచనం చూద్దాం అదేంటంటే మత్తాయి శువార్త ఏడో అధ్యాయము పదిహేనో వచనం ఇక్కడ కూడా ఏముందంటే అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త వారు గొరెల చర్మములు వేసుకొని మీ యొద్ధకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు కాబట్టి చూడండి మనం దేవుడు ఏం చదువుతుందంటే జాగర్త పడుడి ఎవరంటే అబద్ధ ప్రవక్తలు కదా వాళ్ళల్లోనే అబద్ధం ఉంది కాబట్టి అబద్ధం ఏదైనా మోసకరంగా ఉంటుందా లేదా కాబట్టి దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు వేసుకొని కదా మన ప్రభువే వదకు తేయబడిన గొర్రెపిల్ల కాబట్టి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఆ గొర్రెపిల్లలాగా నమ్మించడానికి గొర్రె చర్మం వేసుకుంటారు అంటే పైకి ఎట్లా కనిపిస్తారంటే దేవుని దాసుల్లాగా దేవుని సేవకుల్లాగా ఉంటారు కానీ వీళ్ళు నిజంగా వాళ్ళు సత్యము ప్రకటించరు ఎందుకంటే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు కాబట్టి వాళ్ళు ప్రకటించేదే అబద్ధం కాబట్టి వాళ్ళని గురించి మనల్ని జాగ్రత్త పడమరు నువ్వు జాగ్రత్త మోసపోతావు కాబట్టి వారు ఉన్నారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యుద్ధకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు కదా గొర్రెకి తోడేలకు చాలా తేడా ఉంటది తోడేలు ఏం చేస్తుంది ఒక మనిషిని హింసిస్తుంది ఒక మనిషిని క్రూరంగా చంపుతుంది కదా కాబట్టి వీళ్ళు హృదయం ఎట్లా ఉంటది క్రూరంగా ఉంటది వాళ్ళ హృదయం అంత చూడండి అలాంటి వాళ్ళు పైకి మాత్రము ఉంటారు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్లాగా ఉంటారు ఆయన సేవకుల్లాగా ఆయన నామంలోనే ప్రవచిస్తుంటారు ఆయన నామంలోనే ఉంటారు కానీ దేవుడు ఎందుకు ఈ మాట చెప్తుండే వారు గొర్రె వేసుకుంటారు కాబట్టి క్రైస్తవుడు అనే ముసుగు ఉంటది కాబట్టి వాళ్ళ హృదయం ఎట్లా ఉంటది క్రూరంగా ఉంటది వాలు మాట్లాడే ఏ మాటైనా సత్యం ఉండదు అబద్ధం ఉంటది కాబట్టి వాళ్ళని గురించి దేవుడు మనల్ని జాగ్రత్త పడమంటుడు ఎందుకంటే వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు కాబట్టి ఇప్పుడు మనం చూస్తే అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం ఇక్కడ ఏముందంటే మన ప్రభు ఎప్పుడైతే ఆయన మరణించిన తర్వాత తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన శిష్యులకు ఆయన కనబడి అనేక విషయాలు ఆయన చెప్తాడు కాబట్టి ఆయన అనేక విషయాలు వాళ్ళందరికీ చెప్పిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత తొమ్మిదో వచనంలో ఏముందంటే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణ మాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనని కొనిపోయను కాబట్టి ఎప్పుడైతే ప్రభు వాళ్ళకి చెప్పవలసిన అన్ని సూచన క్రియలు కానీ జాగ్రత్తలు వాళ్ళతో ఆయన ఉండి తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆయనని చూస్తుండగానే ఆయన ఏమైపోయిండు ఆరోహణమయ్యిండు అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనని కొనిపోయను ఎప్పుడైతే ఆయన ఆరోహణం అయ్యిండో ఆయన మేఘం వచ్చి కొనిపోయిన తర్వాత అది వాళ్ళకు కనబడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపస్తుల కార్యము ఒకటో అధ్యాయము పదో వచనము ఆయన వెల్లుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండి ఎప్పుడు ఆయన ఆరోహణం అయ్యి ఒక మేఘము కనబడకుండా ఆయనను కొనిపోయినప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఆయన వైపే చూస్తూ ఉన్నారు కళ్ళు రెప్పగొట్టకుండా చూస్తూ ఉన్నారు ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ నిలిచి కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు మన ప్రభు ఆయన మేఘం వచ్చి ఆయనను కొనిపోయిందో ఆయన ఆరోహణం అయిపోయిందో అప్పుడు వీళ్ళు అది చూస్తున్నప్పుడు ఒక తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు కదా ఇద్దరు వారి యొద్ధ నిలిచి గలిలియ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు కదా మీరెందుకు ఇక్కడ నుంచొని ఆకాశం వైపు చూస్తున్నారు మీ యొద్ధ నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ ఏసే కదా ఎక్కడైతే మన ప్రభు ఎక్కడ కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆరోహణం అయిపోయి ఒక మేఘం ఆయనను కొనిపోయింది అక్కడికి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటుంది ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటా మీరు చూచి ఆ రీతిగానే ఆయన తిరుగు వచ్చునని వారితో చెప్పాను కదా కొండ మీద అనేక విషయాలు చెప్పినప్పుడు ఆయన మరలా ఈ లోకానికి ఆయన వస్తానని ఇక్కడ ఆ ఇద్దరు కళ్ళని వస్త్రములు ధరించిపోయిన ఇద్దరు మనుషులు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ దేవుడు ఎందుకు మనకి ఈ మాటలు చెప్తున్నంటే ఈరోజు క్రైస్తవులమైన మనము ఎట్లా మోసపోయినరంటే చూడండి మనమంతా ఈ లోకంలో కొనిపోతాము అని రాప్చర్ కల్ట్ బోధ ఇవన్నీ బోధలు కదా ఇవన్నీ ఒక్క వాక్యం కూడా వాటి గురించి బైబిల్లో లేదు కాబట్టి దేవుడు ఎందుకు ఆయన మొట్టమొదట ఆయన సూచిక ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోమని అంటే నువ్వు మోసపోయినావంటే నువ్వు మెలుకుగా ఉంటావా నిద్రపోతా ఉంటావా కదా నిద్రపోయిన వాడు ఎట్లా జాగ్రత్త పడతాడు మెలుకుగా ఉన్నవాడే అలర్టుగా ఉండగలుగుతాడు కదా కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజం అంతా నిద్రపోతున్నట్టా కాదా కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తుండంటే ఈరోజు ఎవడు మిమ్మల్ని ఈ ప్రవచనాలన్నీ ఇప్పుడు మనం ఎట్లా ధ్యానిస్తున్నామో ప్రతి సంఘం ధ్యానిస్తారు కదా అబద్ధ బోధకుల గురించి అందరూ ధ్యానిస్తున్నారు కానీ ఇంకా అబద్ధ బోధకులు ప్రతి ఒక్కరూ ధ్యానిస్తుంటే ఇంకా అసలైన అబద్ధ బోధకులు ఎవరు కదా ఎవరైతే వాక్యం ప్రకారంగా లేకుండా నడుచుకునే వాళ్ళంతా అబద్ధ బోధకులు ఆ బోధను ఆశ్రయించిన వాళ్ళంతా దాని సంతానమో కాదా కాబట్టి ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాటలు చదువుతుంటే రోమీలకు రాసిన పత్రికలో చూస్తే పదహారో అధ్యాయము పదిహేడో వచనము సహోదరులరా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను కదా ఆటంకములను కలుగుజేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ను బతిమాలు వారిలో నుండి తొలగిపోవుడి కదా మనందరికీ నేర్చుకున్న బోధ ఏంది మన ప్రభు ఎట్లా ఈ లోకంలో నుంచి ఆయన ఆరోహణం ఆయన మళ్ళీ తిరిగి మన యుద్ధకు వస్తానన్నాడు అది మనం నేర్చుకున్న బోధ కానీ ఈ రోజు ఏముంది ఆ బోధకు వ్యతిరేకముగా ఇది వ్యతిరేకమా కాదా భేదములను ఆటంకములను కలుగుజేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు వారిలో నుండి తొలగిపోవుడి ఈరోజు ఎవరు కను కనిపెట్టగలుగుతున్నారు ఎప్పుడు నువ్వు కనిపెట్టగలుగుతావు చెప్పండి నువ్వు ఎప్పుడైతే ఆయన ఎందుకు మీరు మెలుకుగా స్వస్థ బుద్ధి కలవారై మెలుకుగా ఉండి అన్నాడంటే నువ్వు మెలుకుగా ఉన్నప్పుడే నువ్వేం చేయగలుగుతావు కనిపెట్టగలుగుతావు కదా ఒక దొంగ ఇంట్లో పడినప్పుడు నువ్వు నిద్రపోతే ఆ దొంగ నువ్వు ఎట్లా కనిపెట్టగలవు కాబట్టి నువ్వేం చేయాలా మెలుకుగా ఉండాలా వాడు వస్తుండ లేదా కనిపెట్టుకొని ఉన్నప్పుడు నువ్వేం చేయగలుగుతావు మోసపోవు కదా నువ్వు మెలుకుగా ఉన్నప్పుడు ఏం చేస్తావు కనిపెడతావు కనిపెట్టినప్పుడు ఏం చేస్తావు మోసపోవు సో మోసపోకుండా నువ్వేం చేస్తావు జాగ్రత్త కదా అష్ట నువ్వేం చేయాలా మెలుకుగా ఉండాలా మెలుకుగా ఉన్న నువ్వేం చేయాలా కనిపెట్టాలా కనిపెట్టిన నువ్వేం చేయాలా జాగ్రత్త పడాలా అప్పుడే నువ్వు మోసపోవన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరూ మెలుకుగా లేకపోతే మోసపోతున్నారా లేదా కనిపెట్టకపోతే ఎక్కడ జాగ్రత్త ఉంది కాబట్టి ఈ పౌలు ఈ రాసిన పత్రిక చెప్తుండు మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని ఈరోజు ఎవరు నిజంగా ఇది కనిపెట్టగలిగినారు చెప్పండి వారి నుంచి ఎవరు తొలగిపోగలుగుతున్నారు నేనంత స్పష్టంగా చెప్తుండో భేదాలను ఆటంకాలను కలుగు చేయి కనిపెట్టి ఉండుడని ఎప్పుడు కనిపెట్టగలుగుతావు నువ్వు దేవునిలో మెలుకుగా ఉన్నప్పుడే కదా దేవుడి వాక్యాలు ధ్యానించినప్పుడే ఆయనతో సావాసం చేసినప్పుడే ఆయనతో నువ్వు ప్రార్థనా దగ్గరైనప్పుడే నువ్వు మెలుకుగా ఉంటేనే కనిపెట్టగలవు ఈరోజు క్రైస్తవులందరూ ఎక్కడ మెలుకుగా ఉండి కనిపెట్టగలిగినరు కాబట్టి ఆయన ఏం చదువుతుండో మిమ్మును బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి ఎందుకు తొలగిపోవాలంటే మన ప్రభు చెప్పిందా లేదా మీరు మోసపోవద్దు ఆయన మొట్టమొదట వచనం ఏమని చెప్పిండు ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి అన్నాడు ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు వస్తారని మన ప్రభుకు తెలుసు వాళ్ళు గుర్ర వేసుకొని వస్తారని ఆయనకు తెలుసు వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు అని కూడా మన ప్రభు తెలుసు కాబట్టి చూడండి ఆయన కొండ మీద ఉన్నప్పుడు ఆయన చూడండి కదా మన ప్రభు ఈ లోకాన్ని సృష్టించలేదు ఆయన భూమిని ఆకాశాన్ని వేటిని సృష్టించక మునిపే ఆయన మనల్ని ప్రేమ చేత ఏర్పరచుకున్నాడంటే ఆయన ఈ సృష్టి ఏర్పరచక ముందే ఆయన ఈ లోకానికి వచ్చి మన గురించి ప్రాణం పెడతాడని ఆయనకి తెలుసా లేదా కదా అదే రీతిగా ఆయన ఈ యుగ సమాప్తిలో ఎట్లా ఆయన బిడ్డలు మోసపోతారో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనను అడిగిన వాళ్ళకి మొట్టమొదట ఆయన నోటి నుండి వచ్చిన సూచక ఇదే ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోమనుడు ఎందుకంటే మోసపోతే నువ్వు వాక్యాన్ని నుంచి తొలగిపోతావా లేదా దేవుని సత్యంలో నుంచి పక్కకు వెళ్ళిపోతే నువ్వు మోసపోతే కాబట్టే చూడండి ఈ రోజు క్రైస్తవులందరూ ఎక్కడ కనిపెట్టగలుగుతున్నారు ఎక్కడ తొలగిపోగలుగుతున్నారు అందరూ కూరుకుపోతున్నారా లేదా ఈ ర్యాప్చర్ కల్టు బోధలని రకరకాల భిన్నమైన బోధలకి కదా అబద్ధము ఎంత భయంకరంగా విస్తరించింది ఈ సృష్టి మొత్తం అట్లా అవుతారు కాబట్టి మీరు మాత్రము మోసపోకుండా మీరు మెలుగుగా ఉండమన్నాడు ఎందుకు స్వస్థ బుద్ధి గలవారమై ఉన్నమన్నంటే మన బుద్ధి స్వస్థత అయితే అప్పుడు మనం ఆలోచించగలుగుతాం కదా జాగ్రత్త పడతాము మెలుకుగా ఉండగలుగుతాము కనిపెట్టగలుగుతాము ఇక్కడ అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఏముందంటే అట్టి మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు కదా ఈ రోజు నీకు ఇంపైన మాట ఇచ్చకపు మాటలే కదా ఇంపైన మాటలే కదా నువ్వు ఆయన నమ్ముకుండి రక్షణ పొందితే నువ్వు పైకి కొనిపోతే ఆ తెగుళ్ళన్నీ ఈ లోకమంతా అనుభవిస్తారంటే అది ఎట్లా ఉంది నీకు వినడానికి మంచిగానే ఉంది కదా ఈరోజు అట్లా మభ్యపెట్టి మోసపరుస్తలేదా లేదా దేవుళ్ళు దేవుని బిడ్డలందరినీ నువ్వు ఎట్లా అయినా జీవించు నువ్వు వారానికి నెలకింతనో దశం భాగాలు తీసుకురా లేదంటే ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ఇదిగో ఈ టీవీ స్పాన్సర్లు కార్యక్రమాలు చేయి ఇట్లా చెప్తే కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఇనిపోయిన మాటలే కదా ఇది నువ్వు చేసినావంటే నీకు పరలోక రాజ్యంలో నీకు బెర్త్ కన్ఫామ్ అన్నట్టు నువ్వు ప్రకటిస్తే వాళ్ళకి కదా కని వీళ్ళు నిజంగా ఆయన బోధను వ్యతిరేకంగా ఆటంకంగా కలుగు చేసే బోధన కాదా ఆయన వెళ్ళి అనేకులకు రక్షణ ఇయమన్నాడు అనేకులను శిష్యులు చేయమన్నాడు అనేకల కొరకు పోయి నా నిమిత్తం మీరు హింస పొందమన్నాడు శ్రమలు పొందమన్నాడు నువ్వు టీవీ స్పాన్సర్ చేస్తే నువ్వు ఏం నిమిత్తం ఆయన కొరకు శ్రమ అనుభవించినట్టు ఆయన కొరకు ఏ నిందల అవమానాలు అవమానించినట్టు కదా కానీ నీకు లగ్జరీగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్టు నీకు పరలోకం బెర్త్ కన్ఫర్మ్ అన్నట్టు ఈ రోజు ఆయన బోధకు వ్యతిరేకంగా ఆటంకాలు కలుగజేసే బోధలు మనం వింటలేదా చూస్తలేదా కాబట్టి ఈరోజు దేవుడు మోసపుచ్చుదరు కదా ఇది కూడా మోసమా కాదా ఆయన వాక్యం ఏం చెప్తుంది కదా నా నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు వారు పరలోక రాజ్యం వారి ఎవరు ఆయన నిమిత్తము హింసింపబడే వాళ్ళు ఆయన నిమిత్తము పోయి ప్రయాసపడి ముందుకు పోయేవాళ్ళు వాళ్ళే కదా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు కదా ఈరోజు ఎట్లా మనం చూస్తున్నాం ఇదంతా భేదము వ్యతిరేకంగా ఆయన వాక్యానికి ఆటంకాలు కలుగజేసే బోధన కదా కానీ ఈరోజు ఎవరు దాన్ని కనిపెట్టగలుగుతున్నారు ఎవరు అక్కడి నుంచి తొలగిపోతున్నారు మొత్తం అక్కడికే వెళ్ళి ఆ యొక్క బురదలో కానీ ఆ ఊబిలో కానీ పడిపోతే లోతుకు కూరుకుపోతున్నట్టు ఈరోజు క్రైస్తవులందరూ అట్లా కూరుకుపోవట్లేదా పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి దేవుడు ఇక్కడ ఇంకో మాట ఏం చదువుతుందంటే మత్తాయి సువార్త ఇరవై అధ్యాయం నలభై వచనంలో కావున్న ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండుడి కదా ఆయన ఎందుకు మెలుకుగా ఉండమన్నాడంటే నువ్వు ఎప్పుడైతే మెలుకుగా ఉంటే అప్పుడు నువ్వు కనిపెట్టగలవు కనిపెట్టిన నువ్వు జాగ్రత్త పడవు కదా ఎప్పుడైతే నువ్వు మెలుకుగా ఉంటే ఏం చేస్తావు కనిపెట్టగలుగుతావు కనిపెట్టిన నువ్వేం చేస్తావు జాగ్రత్త పడతావు జాగ్రత్త పడిన ఎట్లా మోసపోతావు కదా ఈ రోజు మెలుకుగా లేకపోవడం వల్లనే అనేకులు కనిపెట్టలేకపోవడం వల్లనే జాగ్రత్తగా లేకపోవడం వల్లనే ఈరోజు మోసపోయినారు క్రైస్తవులు ఎందుకంటే మన ప్రభు చెప్పిండు ఏ దినమున మీ ప్రభువును వచ్చినో మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండుడి అన్నాడు చూడండి మెలుకుగా లేకపోతే మోసపోతామా లేదా కదా మన ఇంట్లో మనం మెలుకుగా లేకపోతే నిద్ర మత్తులో గాఢాంధకారంలో ఉంటే దొంగ వచ్చి ఏం చేస్తాడు నీ ఇల్లు మొత్తం దోచుకుపోతాడా లేదా కదా ఈరోజు సైతాన్ కూడా దొంగలాగా వచ్చి మొత్తం దోచుకుపోతుందా లేదా నీ ఆత్మీయతను నువ్వు దేవుళ్ళు ఉన్న సత్య నీ కుటుంబం కాబట్టి ఆయన ఎందుకు చెప్తుండే ఈ అనేకులు ఈ చివరి దినాల్లో ఆయన రాకడా సమాప్తి కొస్సలో మొత్తం మోసపోతారు కాబట్టి ఎవడు మెలుకుగా ఉండడు అది ఆయనకు తెలుసు కదా జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో ఈ లోకానికి రావాలా ఆయన మరణించాలా అనేది ఏర్పరచుకున్నప్పుడు యుగ సమాప్తిలో ఆయన వచ్చే వరకు ఎవడు నిలబడగలుగుతాడా ఎవడ తొలగిపోతాడా ఎవడ ఎట్లా ఉంటాడో ఆయనకు తెలియదా కాబట్టే ఆయన చెప్పగలిగినది ఏంటంటే మీరు మోసపోకుండా చూసుకోమన్నాడు ఎవడైతే మెలుకుగా ఉన్నాడో వాడు చూసుకుంటా ఉంటాడు మెలుకుగా లేని వాళ్ళందరూ మోసపోతారు కాబట్టి ఒకటో కొరిందేలకు పర పదహారో అధ్యాయం పదమూడో వచనంలో ఏం జరుగుతుందంటే మనకు దేవుడి ఇక్కడ పౌలు చెప్తుడు కొరింది స పదహారో అధ్యాయంలో పదమూడో వచనంలో మెలుకుగా కదా మెలుకువగా ఉండాలి కదా నువ్వు దేవుడిలో మెలుకుగా ఉంటేనే నువ్వు ఆయనతో సావాసం చేయగలుగుతావు ఆయన వాక్యాన్ని నువ్వు వెంబడించగలుగుతావు అప్పుడు నీలో ఏముంటుంది మెలుకుగా ఉండు మెలుకుగా ఉన్న వాళ్ళకి ఏముంటుంది విశ్వాసం అందు నిలకడగా ఉండుడి కదా మెలుకువగా ఉన్నవాళ్ళు దేవుని కొరకు కనిపెట్టే వాళ్ళు ఆయనతో సావాసం చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాక్యం అనే ఆయననే కదా మన ప్రభు కాబట్టి ఆయనతో ఎప్పుడైతే వాక్యం ద్వారా వీళ్ళు రెగ్యులర్ గా ఆయనతో సావాసం కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళకి విశ్వాసం నిలకడ ఉంటదా ఉండదా కాబట్టి మనకెందుకు ఈ మార్చవుతుందంటే మనం మెలుకుగా ఉండమంటుండు విశ్వాసమంద ఉండాలంట నిలకడగా ఉండుడి పౌరుషము గలవారై బలవంతులై ఉండుడి కాబట్టి ఈ పౌరుషము ఈ బలవంతం ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడైతే మెలుకుగా ఉండి దేవునితో సావాసం చేస్తామో అప్పుడు ఆయనలో ఉన్న విశ్వాసం మనకి వస్తుంది కదా దేవుడు ఒక చెడు చెడు వ్యక్తులతో సావాసం చేస్తే ఏమొస్తుంది చెడు అలవాట్లనే మనకు వస్తాయి అదే మంచి వాళ్ళతో సావాసం చేస్తే వాళ్ళలో ఉన్న మంచి గుణగాణాలు మనకు వస్తాయి ఈరోజు నువ్వు యేసు ప్రభుతో సావాసం చేస్తే నీకేమొస్తుంది విశ్వాసం వస్తుంది అప్పుడు నువ్వు నిలకడగా ఉండగలుగుతావు మెలుకుగా ఉండగలుగుతావు నువ్వు ఎట్లా ఉంటావు మన దేవుడు పౌరుషం దేవుడు కాబట్టి మనము పౌరుషంగా ఉంటాము మనము బలవంతులై ఉంటాము కదా ఈరోజు నేనైతే చాలా స్ట్రగుల్ అయిపోయినా కదా బలవంతంగా ఎక్కడా ఉన్నాను బలహీనం అయిపోయినాను వాక్యం కూడా చెప్పకూడదు ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు కదా ఒక టైం అట్లా ఉంటది ఎందుకంటే ఈ సమస్యలు వచ్చి ఒక్కసారిగా ఊరిలాగా వచ్చి పైన పడతాయి కాబట్టి దేవుడు ఎందుకు చెప్తుండంటే నాకు కూడా చెప్తుండడు నువ్వు మెలుకుగా ఉండు విశ్వాసంలో నువ్వు ఎట్లా ఉండాలని నిలకడగా ఉండు తొలగిపోవాకు ఎందుకంటే మనుషుడు రొట్టె కాదు దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటల బ్రతుకుతుడు ఆ విశ్వాసం నువ్వు పెట్టాలా మనం కదా ఉద్యోగాలు పోయినా ప్రాణం పోయినా ఎన్ని జరిగినా కానీ వాడు ఎన్ని రకాలుగా కదా ఏబో విశ్వాసం పెట్టిండా లేదా చివరి వరకు అంతగా ఒంటి మీద చర్మం మీద కురుపులు వచ్చినా కానీ తనకున్న బిడ్డలు కోల్పోయినా కానీ తనకున్న ఆస్తులు పోయినా కానీ కదా చివరి వరకు యహోవనే ఇచ్చను యహోవానే తీసుకున్నాడు అన్నాడు తన సహా స్నేహితులు వచ్చిండ్రు అలాగే తన భార్య కూడా ఇంకా విశ్వాసం పెడుతున్నావా ఇంకా యథార్థంగా ఉంటావా ఆయనని దూషించి పోయి లేదా ఆయన భార్య ఏబు అక్కడ ఏం చేసిండు ఏబు ఆయన ఆమెని మూర్ఖురాల్లాగా మాట్లాడద్దా లేదా ఆయన ఇచ్చినప్పుడు అనుభవించినావు ఇప్పుడు ఆయన తీసుకోండి కాబట్టి శ్రమలు వచ్చినాయి అవి కూడా అనుభవించాలా కదా కాబట్టి మనం ఏంటంటే నేను కూడా ఇంత అక్కడి అదే భయం ఎందుకంటే ఉద్యోగం పోతే ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో ఎందుకంటే మనం భయపడుతున్నాం కానీ ఎందుకంటే మనలో ఎప్పుడైతే భయం వస్తే మనలో పౌరుషం ఉండదు మనలో విశ్వాసం ఉండదు మనం మెలుకుగా ఉండలేం కాబట్టి దేవుడు చూడండి ఎంత స్పష్టంగా ఈరోజు నాకు కూడా చెప్తుండే ఈ మాట ఎందుకంటే నువ్వు మెలుకుగా ఉండు మెలుకుగా ఉన్నప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ప్రార్థన చేస్తావు కదా ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుడితో సావాసం చేసినప్పుడు అది నీకు ఆయన సమాధానం ఇస్తాడు కదా ఆయన మాటలే మనకి విశ్వాసాన్ని ఇస్తాయి కాబట్టి ఆ మాటల్లో మనం నిలకడగా ఉండమంటుండో పౌరుషం గలవారై ఉండమంటుండు బలవంతులై ఉండమంటుండు కాబట్టి చూడండి మనం మెలుకుగా ఉండకపోతే విశ్వాసం ఎక్కడ ఉంటుంది కదా విశ్వాసంలో నిలకడ ఎక్కడ ఉంటుంది మనలో పౌరుషం ఎక్కడ ఉంటుంది మనంలో బలవంత ఎందుకంటే మనం దేవునిలో ఉన్నప్పుడే కాబట్టి దేవుడు చూడండి ఇక్కడ ఏం చదువుతుండే ఒకటో పేదలు నాలుగో అధ్యాయం ఏడో వచనంలో కూడా ఏం చదువుతుండే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా చివరికి వచ్చేసినా మనం కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండోడి నేను నిన్నటి నుంచి నాకు భయంకరంగా శోధనలు వస్తున్నాయి అవి చెప్పుకోలేను కానీ ఎట్లా కొట్టాలా దుష్టుడు అట్లా నిన్న మధ్యాహ్నం నుంచి కానీ నేను రాత్రి మనసులో ప్రార్థన చేసుకున్నా కానీ కూర్చొని చేయాల ఇక్కడ దేవుడు ఎందుకు నాకు కూడా చెప్తుండంటే నిజంగా మనకి బుద్ధికి స్వస్థత అయితే ఆ బుద్ధిని మనం ఏం చేయాలో తెలుసా రకరకాలుగా పోనీయకుండా ఆ బుద్ధిని స్వస్థపరుచుకొని మనం ఉన్న చోటే ఉండి దేవునికి ప్రార్థన చేస్తే కదా అప్పుడు మన భారం యహోవ మీద మోపితే శ్రమంలో నుండి విడిపించేది ఆయననే నుండి కాపాడేది కదా నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకోను ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టము నేను నిన్ను విడిపించేదను కదా కాబట్టి మనకి దేవుడు ఎందుకు చెప్తుందంటే మనం ప్రార్థనలు చేయటకు మెలుకుగా ఉండాలా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంతగా మనం మెలుకుగా ఉండి మెలుకుగా ఉండడం అంటే ఈ లోకమాలిన్యము అంటించుకోకుండా ఎక్కడ మన హృదయంలో అవిధేయత ఆజ్ఞ అతిక్రమించితేనే పాపం వస్తుంది కాబట్టి ఆయన ఆజ్ఞ అతిక్రమించకుండా మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే మనం ప్రార్థనలు చేస్తే మనలో విశ్వాసం ఎట్లా ఉంటది నిలకడగా ఉంటది మన ఆలోచనలు తలంపులు ఎప్పుడు తొలగిపోవు పది పది విధాలుగా పోవు కాబట్టే అప్పుడు మనలో పౌరుషం ఉంటది దేవుని పట్ల అలాగే మనం ఎట్లా ఉంటాము బలవంతులై ఉంటాము ఎందుకంటే మన దేవుడు పౌరుషం దేవుడు బలం కలిగిన దేవుడు ఆయనని కలిగి ఉన్న మనము ఆయనని ధరించుకున్న మనము కదా మన ప్రభువే విశ్వాసమునకు కర్త కదా ఎప్పుడైతే ఆయనని మనం కలిగి ఉంటామో అప్పుడు మనలో విశ్వాసం ఉంటుంది మనలో పౌరుషం ఉంటుంది మనం ఎట్లా ఉంటాం బలవంతులమై ఉంటాం కాబట్టి దేవుడు మనల్ని ప్రార్థనలు చేయుటకు మెలుకోగా ఉండు ఎందుకంటే చూడండి ఆయన మరణించక మునుపు ఆయన ఎంతగా ప్రార్థనలో గడిపిండంటే ఎందుకంటే ఎప్పుడైతే మనము కూడా ఈ భయంకరమైన దినాల్లో ప్రార్థనలో దేవుడితో గడిపితేనే మనం ఎక్కడ మన మనసు చంచలమైన మనసు తొలగిపోకుండా స్థిరంగా ఉండగలుగుతుంది మన ఆలోచనలు కానీ మన తలంపులు కానీ మన మన విధానము పది రకాలుగా పోకుండా అది స్థిరంగా ఉంటుంది కాబట్టి దేవుడు మనల్ని ప్రార్థన చేయుటకు మెలుగుగా ఉండమని చెప్తుండం తర్వాత ఏం చదువుతుండో ఒకటో పేదరు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా నిబ్బరమైన బుద్ధి కదా బుద్ధికి స్వస్థత వచ్చినప్పుడే నువ్వు నిబ్బరంగా ఉండగలవు కదా నీ ఆలోచనలకు స్వస్థత కదా మనం చూసినాం మరియా ఏసేపుని ఏసేపు ఏం చేసిండు హృదయంలో ఆలోచించిండా లేదా ఆమెని రహస్యంగా విడిచిపెట్టాలని ఎందుకంటే ఆయన ఆలోచనల్లో ఏముంది ఆమె గర్భవతి అయింది ఎందుకంటే ఆమెను ఆయన వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ వాళ్ళిద్దరూ ఏకము కాలేదు కాబట్టి ఆమె గర్భవతి అయింది కానీ ఆయనకు అర్థం కాలేదు ఎందుకంటే ఆయనకు తెలియదు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని అది తెలియనప్పుడు ఆయన ఎన్నెన్నో ఆలోచనలు చేసి రహస్యంగా ఆయన విడిచిపెట్టమన్నాడు అప్పుడు ఆయన బుద్ధికి స్వస్థత లేదు ఎప్పుడైతే దేవుడి దూతలు ఆయనతో మాట్లాడినరో నీ భార్య అయిన మరి పరిశుద్ధ ఆత్మ వలన గర్భము ధరించిందని వాళ్ళు చెప్పిన్రో అప్పుడు ఆయన బుద్ధికి ఆయన ఆలోచనలకి స్వస్థత వచ్చింది కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెబుతుందంటే ఎప్పుడైనా ఎప్పుడైతే మన ఆలోచనలకి మన బుద్ధికి స్వస్థత వచ్చినప్పుడే మనం నిబ్బరంగా ఉండగలుగుతాం అది లేనప్పుడు నిబ్బరం ఎక్కడ ఉండగలుగుతాం భయపడుతూనే ఉంటాము దిగులు పడుతూనే ఉంటాము జడిస్తూ ఉంటాం ప్రతి సంస్థకి కదా ఇక్కడే తొలగిపోతాం నేను కూడా ఈరోజు తొలగిపోయినానంటే ఇక్కడే తొలగిపోయినా కానీ నేను తొలగిపోయినా మళ్ళీ దేవుడు తెచ్చి మళ్ళీ వాక్యమే చెప్పమన్నాడు ఎందుకంటే ఆయన పని నేను ఈ లోకంలో ఆయన మహిమను నింపాలని కాబట్టి తొలగిపోయినా కదా యోన ఎటేటో వెళ్ళిపోయిండు కాదని చేసినా తిరిగి బుద్ధి తెప్పించి మళ్ళీ యోనని తెప్పించి ఆ నినేవ పట్టణస్తుకి వెళ్ళి నువ్వు సువార్థని ప్రకటించమన్నాడు కానీ యోన ఫస్ట్ చెప్పినట్టు వినలా కదా ఈ రోజు మనం కూడా మన ఆలోచనలో తొలగిపోయి రకరకాలుగా వెళ్ళినా మనకి బుద్ధి చెప్పించి ఆ సముద్రము పెనుగాలు తీసుకొచ్చి యోనాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేసి ఆ చేపలు మింగి కదా తర్వాత వాటి నుంచి తర్వాత ఆయనకి బుద్ధి వచ్చి తర్వాత వెళ్ళి చేసిండా లేదా కాబట్టి ఆయన ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఎటు పోలేవు నువ్వు తొలగిపోయినా ఆయన తొలగిపోయినా నిన్ను తీసుకొస్తాడు ఆయన గాలం వేసుకొని వచ్చి పట్టుకొస్తాడు నిన్ను కాబట్టి చూడండి మనము నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుకుగా ఉండాలా ఎందుకు ఈ మెలుకువుగా ఉండే పదం దేవుడు చూడండి పేతులు రాసిన పత్రికలో పొరందీలుకు రాసిన పత్రికలో మత్తాయి ప్రవర్తలు ఇక్కడ మత్తాయి స్వార్తలో మన ప్రభువే చెప్పిండు ఏ దినండా మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మీరు మెలుకువగా ఉండమన్నాడు అలాగే రోమిలకు చెప్పిన పత్రికలో పౌలు కూడా అదే చెప్పిండు కనిపెట్టి ఉండండి అని ఆయన రోమీలో ఆయన ఎందుకు ఆయన బతిమలు నువ్వు కనిపెట్టాలంటే ముందు నువ్వు మెలుకువగా ఉండాలా కాదా నీ పరుసు ఎవడన్నా దొంగిలిస్తుండంటే నువ్వు అలట్టుగా లేకపోతే వాడు ఈజీగా దొంగిలించగలుగుతాడు నీ దగ్గర ఉన్న వస్తువుని పరుసు కావచ్చు నగదు కావచ్చు డబ్బులు కావచ్చు ఏమైనా కానీ ఫోన్ కావచ్చు కదా నువ్వు అలర్ట్గా లేనప్పుడే వాడు దొంగిలించగలడు అదే నువ్వు మెలుపుగా అలర్ట్ గా ఉంటే వాడు దొంగిలి వెళ్ళాడు కదా వాడు ఎన్ని కుట్రలు వేసినా దాన్ని కొట్టేయాలని కాబట్టి నువ్వు ఎప్పుడైతే మెలుపుగా ఉంటేనే కదా నువ్వు కనిపెట్టేది ఈ అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఎందుకు ఈ మాట చెప్తుందంటే మనం మెలుకుగా ఉండాలా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదా అని వెదకుచు వాడు తిరుగుతున్నాడు వాడి పని తిరుగుతా ఉన్నాడు కాబట్టి ఎవడు వాడు మెంగగలుగుతాడంటే ఎవడైతే మెలుకుగా లేకపోతే వాడిలోకి వచ్చినప్పుడు వాడి పరిస్థితి అంతా చీకట కదా ఈరోజు చూడండి అందరూ చీకటిలోనే జీవిస్తున్నారు కదా దేవుని బిడ్డలందరూ పైకి దేవుని వాక్యాలే ధ్యానిస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కానీ చూడండి ఒక్క విషయంలో మోసపోతే వీళ్ళంతా ఒక్కసారిగా మనం ఆ ప్రకటన గ్రంథంలో వచ్చిన శ్రమలన్నీ వచ్చి పడితే అప్పుడు కుదేలు అవుతారా లేదా కాబట్టి దేవుడు మనకెందుకు ఈ మాటలు చెప్తుందంటే మన ఆలోచనల్లో మనం మెలకుగా ఉండాలా ఆయనకి ప్రార్థన చేయాలా మన విశ్వాసము చివరు కదా అంతము వరకు సహింపబాడు వాడెవడో వాడే రక్షింపబడతాడు కదా నువ్వు సహించాలంటే ముందు నీకు విశ్వాసము నిలకడగా ఉండాలా లేదా కదా నీకు విశ్వాసము నిలకడ లేకపోతే నువ్వు ఎట్లా సహించగలుగుతావు కదా శ్రమలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ అందుకే అంతమ వరకు సహించి ఎవడో వాడే రక్షింపబడినంటే నువ్వు అంతమ వరకు సహించాలంటే ముందు నీ విశ్వాసం ఎట్లా ఉండాలా దేవుణ్ణి నిలకడగా ఉండాలా కాబట్టి మన ప్రభు చెప్తుంది ప్రకటన గ్రంథము చూస్తే పదహారో అధ్యాయము పదహారో వచనము ఇక్కడ స్పష్టంగా చెప్తుండడు దేవుడు ఇదిగో నేను ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదహారో వచనం ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను కదా కావున ఏ దినమునా మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక ఆయన ఏమన్నాడు మీరు మెలుకుగా ఉండమన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చదువుతుడు ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశ మొలను చూతులేమని ఉండి తమ వస్త్రము కాపాడుకొని వాడు మాత్రమే ధన్యుడు ఏమంట ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఆయన దొంగవలే వచ్చి ఎవడైతే దిగంబరుడుగా కదా దిగంబరుడుగా ఉండే దేవుడు తగ్గించుకునేవాడే కదా దిగంబరుగా ఎవరన్నా అడుక్కుంటారు చూసినావా అంటే ఇప్పుడు మన రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత దీనంగా అడుక్కుంటారంటే వాళ్ళని అంతగా తగ్గించుకుంటేనే కదా అవతల మనిషికి సహాయం చేయాలనే హృదయంలో పడుతుంది ఆ నువ్వు డబ్బులు అంటే ఎవడైనా ఇస్తాడా కాబట్టి అంటే నిన్ను నువ్వు ఎంతగా దిగంబరుడుగా నువ్వు తగ్గించుకొని సంచరించినందున జనులు తమ దిశములను చూతురేమో అని ఎవడంటే ఇక్కడ స్పష్టంగా దేవుడు చూతాడు మెలుకువగా ఉండి ఎవరైతే తమ వస్త్రములను కాపాడుకుంటారో వాళ్ళే ధన్యులు ఎవరు అంతము వరకు సహించే అంతము వరకు ఎక్కడ అపవిత్రం ఎక్కడ దేవుని వాక్యంలో తొలగిపోకుండా మోసపోకుండా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండే ధన్యులు ఎవరు వాళ్ళు తమ వస్త్రమును కాపాడుకుని వాళ్ళు మీ అందరికీ తెలుసు మనందరికి దేవుడు ఇచ్చిండి ఒక వస్త్రం తెల్లని వస్త్రం ఆ వస్త్రము దేనికి సాదృశ్యము పరిశుద్ధతకు సాదృశ్యము ఎవడైతే ఆయన వచ్చిన వరకు వాళ్ళకి ఇచ్చిన ఆ తెల్లని వస్త్రములు ఆ తెల్లని పరిశుద్ధమైన జీవితము కాపాడుకొని వాడే ధన్యుడు ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తుడు కదా తమ వస్త్రాలు కదా నువ్వు వాక్యాన్నించి తొలగిపోతే నీ వస్త్రాలు ఎట్లా తెల్లగా ఉంటాయి ఎక్కడ నువ్వు పరిశుద్ధత ఉంది కాబట్టి ఎందుకు అనేకులు చివరికి గొర్రపిల్ల రక్తంలో గడుక్కొని శ్రమల్లో నుంచి పోతారంటే నువ్వేమైపోయినావు నువ్వు నిద్రపోయినావు కాబట్టి కదా ఒక్కసారిగా ఆ శ్రమలు వచ్చి నీ మీద పడేలేకి వాటిలో నుంచి నువ్వు పోక తప్పలేదు నువ్వు మెలుకుగా లేవు కాబట్టి దేవుడు ఇంత స్పష్టంగా మనకు చెప్తాడు ఎవడు ధన్యుడంట ఆయన వచ్చేటప్పుడు ఎవడైతే ఆయన కొరకు మెలుకుగా ఉండి వాళ్ళకి అప్ప చెప్పినా దేవుడి తెల్లని వస్త్రమును కాపాడుకొని ధన్యుడు కాబట్టి ఈరోజు నువ్వు ఎంత భక్తి కనపరిచినా ఎంత విశ్వాసం కనపరిచినా ఎంత ఉన్నా కానీ నీకు ఇచ్చిన వస్త్రము అది పరిశుద్ధంగా లేకపోతే నువ్వు ధన్యుడువా లేదా వ్యర్థుడువా కదా కాబట్టి దేవుడు చెప్తుండే ఎప్పుడు అంటే ఆ వస్త్రాలు ఎప్పుడు నువ్వు కాపాడుకుంటావో తెలుసా ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్నప్పుడే ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా ఆ పాపమే కదా ఆ పాపము నీలో ఉంటే నీకు ఇచ్చిన వస్త్రము ఎట్లా తెల్లగా అవుతుంది అది పరిశుద్ధత కలిగి ఉంటుంది కాబట్టి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుని వాడే ధన్యుడు కానీ ఆజ్ఞ అతిక్రమించే కాదు కదా మోసపోయిన వాళ్ళందరూ ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళ కదా ధన్యులు అవుతారు కాబట్టి ఇక్కడ దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోమన్నాడు మన ప్రభు ఎందుకంటే చూడండి ఒకటో కొన్ని ఇది కాదు గలతీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ఇక్కడ దేవుడు ఏం చదువుతుందంటే ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను కదా ఇప్పుడు ఓ అవివేకులైన గలతీయులారా బదులు ఓ అవివేకులైన క్రైస్తవులారా అని పెట్టుకోవచ్చు మనం కదా ఎవరు క్రైస్తవులు అంటే యసు దేవుడని నమ్మి ఆయనని వెంబడించే మనం క్రైస్తవులం కదా క్రీస్తుని కలిగిన మనం కదా కాబట్టి ఓ అవివేకులైన గలతీయులారా అని పౌలు గలతీ సంఘాన్ని చెప్తుంటే ఈ రోజు ప్రభు మనకేం చదువుతుందో తెలుసా ఓ అవివేకులైన క్రైస్తవులారా మిమ్మ నువ్వు ఎవడు భ్రమ పెట్టెను ఈరోజు నువ్వు భ్రమల్లో ఉన్నవా లేదా క్రైస్తవ సంఘం అంతా భ్రమల్లో ఉందా లేదా కదా ఆయన బోధకు ఈరోజు వ్యతిరేకంగా ఆటంకాలు కలగజేసే బోధను కనిపెట్టకుండా దాని నుంచి తొలగిపోకుండా నువ్వు దానిని వెంబడిస్తే నువ్వు భ్రమంలో ఉన్నట్టా లేదా కాబట్టి చూడండి ఓ అవివేకులైన క్రైస్తవులారా మిమ్మల్ను ఎవడు భ్రమ పెట్టెను సిల్వ వేయబడిన వాడైనట్టుగా మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా ఎందుకు మన ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన సిల్వ వేయబడిందంటే నీకేమి ఇవ్వడానికి తెల్లని వస్త్రము కదా దాన్ని నిన్ను కాపాడుకోనమని ఆయన చెప్పిపోతే ఈరోజు నిన్ను భ్రమల్లో ఉంటే దాన్ని నువ్వు ఎట్లా కాపాడుకుంటావు కాబట్టి ఆయన అంటుండు ఓ అవివేకులైన క్రైస్తవులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను కదా నువ్వు భ్రమల్లో ఉంటే నీకు వస్త్రము అది అపవిత్రమైపోతుందని నేను ఎట్లా దాన్ని కనిపెట్టకుండా కాపాడుకోలేకపోతే నువ్వు భ్రమంలో ఉన్నవా కాబట్టి చూడండి ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను ఈరోజు క్రైస్తవులైన మనము భ్రమల్లో ఉంటే మీరు ఎందుకు భ్రమల్లో ఉన్నారని దేవుడు తెలుసుకొని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినుట వలన పొందితి ఎట్లా పొందిం ర ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల ఆత్మను పొందినవా లేక విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితివా కాబట్టి మీరింత అవివేకులు అయితేరా కదా ఈరోజు దేవుడు ఆయన బిడ్డల గురించి మాట్లాడితే ఇదే మాట్లాడతాడా కదా ప్రభు కదా ఇంత అవివేకమా కాదా క్రైస్తవ సంఘం అంతా మీరు ఇంత అవివేకులు అయితేరా అంటుండు కదా ఆయన బిడ్డలను ఈరోజు నువ్వు నేను మనము కూడా ఉంటే మనల్ని కూడా ప్రభు అంటుండు ఇంత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి కదా ఫస్ట్ రక్షణ పొందినప్పుడు దేవుడి పట్ల భక్తి ఎక్కడ విశ్వాసము ఆయన కొరకు పరిగెత్తాలా పరిగెత్తాలని చాలా చాలా రకాలుగా తీర్మానాలు చేసుకొని ఉంటారు ఇప్పుడు ఎట్లా తెలుసా శరీరానుసారంగా పరిపూర్ణ లగుదరా అంటే నువ్వు ఆత్మలో పరిపూర్ణం అవ్వకుండా నువ్వు ఈ స్టార్ట్ చేసిందేమో ఆత్మానుసారంగా నువ్వు స్టార్ట్ చేసి ఇప్పుడు శరీరానుసారము కదా శరీరంగా నువ్వు కాబట్టి ఈరోజు క్రైస్తవులైన వాళ్ళందరూ ఈ లోక సంబంధమైన విధానాలు బాగా ఆచరిస్తున్నారా లేదా వాటిని అనుసరిస్తున్నారా లేదా వాటిని అవలంబిస్తున్నారా లేదా కాబట్టి వాటిలో పరిపూర్ణం అయ్యినరు క్రైస్తవులు సేవకులను సేవకులను పొగడతలతో ముంచుకోవడము ఈ సంఘం అట్లా ఈ సేవకుడు ఎట్లా ఈయన నీతి సూర్యుడు ఆయన ఆ సూర్యుడు ఈయన ఈ సూర్యుడు కదా చూడండి చర్చీలు యానివర్సరీలు అని చెమ్మలే సన్మానాలు సత్కరాలు కదా ఎక్కడ ఈ లోకస్తులు కదా ప్రమోషన్ చేసుకోవడం బాగా అయిపోయింది చర్చీలకు కూడా ఈ లోకస్తులు చేసుకుంటారు ప్రమోషన్ కదా ప్రమోషన్ భయంకరంగా చేస్తారు కదా ఒక వ్యాపారం పెట్టేవాడు ఒక సినిమాకి ప్రమోషన్ చేసేవాడు వాళ్ళు బాగా ప్రమో ఈరోజు క్రైస్తవులు సంఘాలు కూడా భయంకరంగా ప్రమోషన్ కదా అన్ని ఈ లోకంలో కదా అపవాది ఏర్పరిచినది ఎందుకు వాడు అట్లా ప్రమోషన్లు ఎన్ని చేసుకునేదంటే మోసపరచడానికాదా ఫస్ట్ ఆశ చూపిస్తారు గాలం వేయడానికి ఎట్లా చేప చేప కానీ ఎర అనేది గాలం వేయడానికి దాన్ని చూసిన చేప ఏం చేస్తారు తెలుసా అది నమ్మి దాన్ని తినబోతే తర్వాత వేటగాడి చేతులు అది చిక్కుతుందా లేదా ఈ రోజు క్రైస్తవులందరూ చెక్కబడినరా లేదా ఇంత అవివేకులైతిరా అంటున్నాడు ప్రభు కదా ఓ అవివేకులైన క్రైస్తవులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టిను మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన మీరు ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణత అయిపోయిండ్రు కదా శరీర క్రియలను బాగా వెంబడిస్తున్నారు కదా కదా కాబట్టి చూడండి మన ప్రభు ఎందుకు ఈ మాట చెప్తుండంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనంలో కూడా వ్యర్థమైన మాటల ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి కదా ఇది వ్యర్థమైన మాటలా కదా భ్రమ పెట్టే మాటలా కదా కదా నిన్ను ఆయన ఏమంటుడు మోసపరచనియకుడి నువ్వు మోసపరచకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా కనిపెట్టాలా లేదా అవి వ్యర్థమైన మాటలా జీవం గల దేవుని మాటలా నువ్వు కనిపెట్టాలంటే నువ్వు మెలుకుగా ఉండాలా లేదా నువ్వు మెలుకుగా ఉన్నప్పుడే కనిపెట్టగలవు కనిపెట్టినప్పుడే జాగ్రత్త పడగలవు జాగ్రత్త మోసపోకుండా ఉండగలవు దీనికి మొదట మెలుకుగా ఉండాల అందుకు ఏ దినమున మీ ప్రభువు వచ్చినా మీకు తెలియదు కనుక మనలందరినీ ఆయన చెప్పింది మీరు మెలుకుగా ఉండమన్నాడు నువ్వు మెలుకుగా ఉండకపోతే నువ్వు ఎట్లా కనిపెట్టగలుగుతావు కనిపెట్టలేని నువ్వు ఎట్లా జాగ్రత్త పడతావు జాగ్రత్త పడలేని నువ్వు ఎట్లా మోసపోకుండా కాపాడుకుంటావు కాబట్టి ఈరోజు మెలుకుగా లేకపోవడం వల్లనే అనేకులు మోసపోయిండ్రా లేదా వ్యర్థమైన మాటల వలన కదా పనికి మాలిన మాటల వల్ల పనికి మాలిన బోధ వల్ల వాటి వల్ల ఈరోజు క్రైస్తవులు మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన క్రైస్తవులు ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణత అయ్యండ్రు క్రీస్తులో కాదు ఈ లోకంలో పరిపూర్ణత ఈ లోకంలో సైతానికి పరిపూర్ణత అయ్యిండ్రు కాని ఆయన చెప్పిన మాట ఒక్కటే ఆయన వచ్చినప్పుడు ఎవడైతే మెలుకుగా ఉండి వస్త్రము కాపాడుకుంటాడో వాడే ధన్యుడని చెప్పిండు ప్రభు తర్వాత చూడండి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిదేయులైన వారి మీదకి వచ్చను ఈరోజు అన్న చెప్తుండ మనం చూస్తున్నాం ఎందుకు వీళ్ళంత లాస్ట్కి మహాశ్రమంలో పోయి గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు కడుక్కొని తెల్లగా చేసుకుంటారంటే వ్యర్థమైన మాటల వల్ల వీళ్ళు భ్రమపడి మోసపోయినరా లేదా నువ్వు మోసపోతే నువ్వు మెలుకుగా ఉండకపోతే నువ్వు కనిపెట్టకపోతే జాగ్రత్త పడకపోతే నువ్వు మోసపోయినావు కాబట్టి ఆయన వాక్యంలో నుంచి నువ్వు తొలగిపోయినావు ఆయనకి అవిధేయత చూపించినావు కాబట్టి నువ్వు అప్పుడు అవిధేయులైన వారి మీదకే ఆయన ఉగ్రత వస్తుంది కదా శరీరానుసారంగా పరిపూర్ణత అయినరా లేదా దేవుని బిడ్డలు క్రైస్తవులు కాబట్టి ఇట్టి క్రియల వలన ఆయన ఉగ్రత అవిధేయుల వారి మీదకి వచ్చును కదా అప్పుడు వీళ్ళు ఆయన ఉగ్రత వీళ్ళ మీద వచ్చి పడితే శ్రమంలో పోయి ప్రాణాలకోబట్టుకొని చివరికి వస్తారు కదా కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే ఈరోజు నువ్వు ఎట్లా పరిపూర్ణమైనవు శరీరానుసారంగా పరిపూర్ణమైనవా క్రీస్తులో పరిపూర్ణమైనవా కదా నువ్వు శరీరానుసారంగా నువ్వు పరిపూర్ణమైతే ఖచ్చితంగా ఆయన ఉగ్రత నీ మీదకి ఖచ్చితంగా వస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఈరోజు నువ్వు భ్రమల్లో ఉంటే రక్షణ పొందిన నేను పరలోకానికి వెళ్ళిపోయినాను కదా ఇలాంటి భ్రమంలో నువ్వు జీవిస్తుంటే నువ్వు బయటకు రావాలా ఆ భ్రమంలో నుంచి ఐదో అధ్యాయం ఏడో వచనంలో గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి కదా మిమ్మల్ని కనిపెట్టుకొని జాగ్రత్తగా బతిమలాడుతున్నారని రోమిల సంఘానికి చెప్పిండు పౌలు ఎందుకు వారి నుంచి తొలగిపోమ్మన్నాడు ఎందుకు తొలగిపోమ్మన్నాడు తెలుసా ఆయన ఉగ్రత వచ్చి పడతుంది కాబట్టి తొలగిపోండి కదా ఇక్కడ ఏం చదువుతుండో ఇక్కడ కూడా అట్టి వారితో పాలివారై ఉండకుడి అలాంటి వారితో నువ్వు సావాసం చేయొద్దు తొలగిపో కదా తొలగిపోకపోతే ఏమవుతుంది నీ మీద కూడా ఆయన ఉగ్రత వస్తుంది ఆ మహాభయంకరమైన శ్రమలు నీ మీదకి వస్తే నువ్వు ఎక్కడ ఇంకా నువ్వు వాటి నుంచి బయట పడలేవు కాబట్టి ఈరోజు ఆ శ్రమలు చూడకుండానే మనమంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోతామని భ్రమంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఈ యొక్క ఉగ్రత వచ్చే సమయము మరీ దగ్గరగా ఆసన్నం అవుతుంది కాబట్టి చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినము మీరు పూర్వమందు చీకటి ఇంటిది ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు కదా పూర్వమందు రక్షణ పొందక ముందంతా మనమంతా చీకటి వాళ్ళమే శరీరానుసారంగా నడుచుకున్న వాళ్ళమే కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని మనం ఒప్పుకొని మన పాపాలను ఆయన క్షమించిండో ఆయన రక్తంలో కడగబడినమో ఆయన మనకిచ్చిన వస్త్రములు పరిశుద్ధమైనవి కదా ఇప్పుడు మనం ప్రభువు వెలుగు కదా ఆయన మహిమ కదా మనం కాబట్టి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయమో పదో వచనంలో గనుగా ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు కదా నువ్వు పరీక్షించాలంటే నువ్వు మెలుగుగా ఉండాలా కలిపెట్టాలా పరీక్షించాలా కదా ఈ రోజు ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని నువ్వు పరీక్షిస్తున్నావా ను పరీక్షించాలంటే ను నిద్రపోతే ఎట్లా పరీక్షించగలవు ను చీకటివాడివైతే ఎట్లా పరీక్షించగలవు నువ్వు శరీరానుసారంగా పరిపూర్ణుడు అయితే ఎట్లా పరీక్షించగలవు కాబట్టి మనం ప్రభు మనకి ఎందుకు చెప్తుందంటే మన దేవునికి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకోమంటుండు మన ప్రభువుని పోలి నడుచుకోమన్నాడైనా ఆయన అడుగు జాడల ఎందు మనల్ని నడుచుకోమంటుండు కాబట్టి చూడండి ఈ రోజు నువ్వు పరీక్షిస్తున్నావా ఈ రోజు నువ్వు కనిపెట్టగలుగుతున్నావా ఈ రోజు నువ్వు జాగ్రత్తగా ఉండగలుగుతున్నావా కాబట్టి ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో కూడా ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండానట్లు ఈ సంగతి చెబుతున్నాను చక్కని మాటలు కదా నువ్వు ఏవి శ్రమలు అనుభవించకుండా యశుప్రభువుని నమ్ముకుంటే నువ్వు కొనిపోబడితే ఈ శ్రమలన్నీ లోకానికి వస్తాయి నువ్వు మాత్రం ఆయన దగ్గర ఉంటావంటే ఇది నీ నోటికి ఎట్లా ఉంది చక్కని మాట కదా కదా ఏ సమస్యలు ఏ శ్రమలు నేను చూడకుండా నేను మంచిగా ఉంటానంటే నీకు ఎంత తృప్తిగా ఉంది అదే నీకు వాక్యం కొట్టినట్టు చెప్పు కదా కష్టంగా ఉంటది ఎందుకు కష్టంగా ఉంటుందంటే నువ్వు అట్లా నువ్వు శరీ శరీరానుసారంగా పరిపూర్ణుడు కదా కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే నీకు కష్టంగానే ఉంటుంది కదా కాబట్టి దేవుడు ఎందుకు చెబుతుండే ఎవడైనను చక్కని మాటల చేత కదా ఎందుకు ఆయన చెప్పిండు మొట్టమొదట సూచక క్రియ ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనడు అని ఎందుకు చెప్పిండంటే వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ అబద్ధ బోధకులు చక్కని మాటల చేత ఏం చేస్తారు నిన్ను మోసపరుస్తారు ఈరోజు ఓ అవివేకులైన క్రైస్తవులారా ఇంత అవివేకులయిన్రంటే చక్కని మాటలకి మీరు మోసపోయినరా లేదా భ్రమపరిచే మాటలకి కదా కాబట్టి కులశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆలోచనము కావున మీరు ప్రభువైన ఏసు క్రీస్తును అంగీకరించిన విదముగా ఆయన ఎందు వేరు పారిన ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసం ఎందు కదా మనం విశ్వాసంలో స్థిరపరచాలంటే ముందు మనలో విశ్వాసము నిలకడగా ఉన్నప్పుడే అది స్థిరమైనది కాబట్టి విశ్వాసమును మీరు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతా చెల్లించుట ఎందు విస్తరించచ్చు ఆయన ఎందుండి నడుచుకొనిడి ఎవరు ఎందు మన ప్రభు ఎందుండి నిన్ను నడుచుకోమంటే ఈరోజు మనుషులంతా ఎవరు ఎందు నడుచుకుంటున్నారో తెలుసా సేవకులు కదా నువ్వు లక్ష మంది ఒక సేవకుణ్ణి వెంబడిస్తే ఆ లక్ష మంది ఆ సేవకుడిని వెంబడించిన ఆయన చక్కని మాట చేత మోసపరిస్తే లక్ష మంది మోసపోతారా లేదా అట్లా ఈ అబద్ధ ఈ లోకమంతా విస్తరించింది కదా కానీ దేవుని సత్యం మాత్రం ఎక్కడ విస్తరించింది ఎక్కడో తక్కువ శేషం కదా కదా అందుకే నోహవ కాలంలో ఏడుగురు మిగిలేరు కదా లోతు కాలంలో ఏమైపోయినారు లోతు లోతు భార్య ఆయన బిడ్డలు మిగిలిపోయినారు కదా ఏ కాలంలో చూసినా ఎంతమంది మిగులుతున్నారు శేషం కదా ఇప్పుడు చివరికి ఆయన దొంగ వల్లే కదా ఎవడు వస్త్రాలు కాపాడుకొని ఉంటాడో వాడే ధన్యుడు అంటే ఎవడుంటాడో ఆయన రాకడం వచ్చేటప్పుడు ఇప్పుడు చెప్తున్నా నేను ఉంటానో వింటున్నా మీరు ఉంటారో ఎవడుంటాడో కూడా తెలియదు కదా ఎందుకంటే ఎవడైతే మెలుకుగా ఉండి వస్త్రాలు కాపాడుకునే వాడే కాపాడబడతాడు ఎందుకంటే ఈ మెలుకుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు లేఖనాలను ధ్యానిస్తారు ఎప్పుడు ప్రార్థనలో దేవుని కనిపెట్టుకుంటారు కదా అన్నిటినీ పరిశీలిస్తారా లేదా ఎందుకు దేవుడు ప్రవక్తలకి అన్ని విషయాలు బయలుపరచాలంటే వాళ్ళు అన్నిటి మీద అసహ్యం తెచ్చుకొని ఎక్కడో ఉండి వాళ్ళు ఈ ప్రార్థనలో ఉంటే అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడా మనలాంటి వాళ్ళతో మాట్లాడతాడా దేవుడు కదా పొద్దుగుకులు పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి వచ్చి రాత్రి ఏదో వచ్చి ప్రార్థన చేసుకొని మళ్ళీ యథావిధిగా తిరిగి వచ్చి కదా యథావిధిగా వాక్యాలు చెప్పుకుంటూ ఏదో ఆదరణకరంగా లేదంటే ఏదో ఒక ఇది ఒక ఆచారంగా పద్ధతిగా పెట్టుకున్నాం కాబట్టి దాన్ని పాటిస్తూ కదా ఇట్లా ఉన్న వాళ్ళతో దేవుడు వచ్చి మాట్లాడతాడా హృదయమంతా ఆయన కొరకు సమర్పించుకొని ఆయన మాట వినేదాని కొరకు రేయం పొగులు రాత్రిం పొగులు కష్టపడి ఆయన కొరకు కనిపెట్టుకునే వాళ్ళతో మాట్లాడతాడా ఎవరిని ఇష్టపడతారు చెప్పండి ఎవరు జాగ్రత్తగా ఆయన వాళ్ళే కదా కాబట్టి చూడండి దేవుడు ఎందుకు చెప్తుండంటే ఆయన ఎందుండి మనల్ని నడుచుకోమంటు కులశీలకు రచనా పత్రిక రెండో అద్యమైంది ఆయనను అనుసరింపక మనుషుల పార్యా పరచరమును అనగా ఈ లోక సంబంధమైన భూతముల మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పో వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు అని చెప్తుండు ఎవరు భూతాల బోధ కదా ఇది ఈ భూతాల బోధని ఇది తత్వజ్ఞానము ఎందుకు పనికిరాని వ్యర్థమైన జ్ఞానం ఇది కదా ఈరోజు ఆ జ్ఞానం ఈ లోకమంతా ఫలించిందా లేదా మొత్తము తొలగిపోకుండా దానిలో కూరుకుపోయినారా లేదా క్రైస్తవులందరూ ఎందుకంటే జాగ్రత్తగా లేరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే ముందు నువ్వు మెలుపుగా ఉండాలా కనిపెట్టాలా పరీక్షించాలా జాగ్రత్త పడినప్పుడే నువ్వు కాబట్టి చూడండి ఈరోజు రెండో దశల రాసిన పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో కూడా ఏది దేవుడు ఏది పూజింపబడును కదా మన ప్రభువే దేవుడు ఆయననే జీవం తండ్రి ఆయననే పూజకు అర్హుడు పూజార్హుడు ఆయన దానంతటిని ఎదురించు కదా ఈరోజు ఆయనని కూడా ఎదిరించు దానికి అంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొను కదా చివరికి చవితాలు సమస్త మహిమ ఘనత ఏసైక మిగతా ముందు భజనంతా పాస్టర్ల భజన సేవకుల భజన కదా సంగాల భజన చివరి ఒక్క మాట ఏసైకే మహిమ కలుగును గాక దాని ముందు మొత్తము భజనంతా ఎవరిది కదా ఈ వాక్యాన్ని ప్రకటించే వీళ్ళకైనా ఆయనకి ఆయననే గణపరచాలా కదా మన మనుషులను గణపరిస్తే అది ఆయన దృష్టికి అసహ్యము అని నువ్వు వాక్యాన్ని ధ్యానించే దేవుని బిడ్డవైతే నిన్ను నువ్వు ఎట్లా పవర్తించుకుంటావు కదా ఈ రోజు నిన్ను నువ్వు పొగడి తీర్చుకోవట్లేదా నువ్వు నిన్ను నీ సంఘాన్ని నువ్వు ప్రమోషన్ చేసుకోవట్లేదా ఎందుకు మనుషులు నీ గురించి పొగిడితేనో లేదా మనుషులు నీ గురించి చెప్తే అది సాక్ష్యం నిలబడుతుందా జీవం దేవుడు ఆయన నోటితో చెప్తే నీ సాక్ష్యం నిలబడుతుందా ఆయన నోటి నుండి వచ్చినప్పుడే నువ్వు వస్త్రాలు కాపాడుకున్నట్టు కదా ఆయన తీర్పు తీర్చేటప్పుడే కదా నువ్వు నిందా రైతుడిగా నువ్వు నిష్కలంకుడుగా నువ్వు భక్తి ఉండేది వీళ్ళు మనుషులు చెప్తేనా కాదు కదా కానీ నువ్వు ఎవరి కోసం ప్రయాస మనుషుల మెప్పు కోసమా ప్రయాస లేదా కానీ చూడండి ఇక్కడ దేవుడు ఏమంటుడు తాను అంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనచ్చు ఈరోజు మహిమ పరచబడుతుంది సేవకులా కాదా ఎక్కడ మహిమ పరుస్తున్నారు నా జీవితాలు ఎట్లా సరిచేసిండు ఈయన అట్లా చేసిండు ఈయన ఎట్లా చేసిండు ఇక్కడికి వస్తే అట్లా అయినాము ఫలించినాము ఆ చూడండి ఒక నరుడి మాట వల్ల తల వెంట్రుక కూడా రాలదు ఎందుకంటే వాళ్ళ ఏముంది నరుల్లో మనుషుల్లో ఏముంది మట్టి కదా నీ మాటల్లో ఏ శక్తి ఉంది శక్తి గల దేవుడు మాట్లాడితేనే ఆ కార్యం జరిగింది అప్పుడు నువ్వు మహిమ పరచబడాలా నీ నామే కదా పలాన సేవకుడు నామం ప్రచురింపబడాలా ఏసుక్రీస్తు నామం ప్రచురింపబడాలా ఈ రోజు ఏది ప్రచురింపబడుతుంది ఏది ఘనంగా ఎంచబడుతుంది ఎవరు గనులుగా ఎంచబడుతున్నారు ఈ లోకంలో ఎవరిని పొగడతలతో ముంచెత్తుతున్నారు కదా కాబట్టి దేవుడు తద తను దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగా నైనాను ఎవడు మిమ్మను మోసపరచనియకుడి కదా వీళ్ళు దేవుళ్ళ కన్నా గొప్ప వల్ల అయిపోయి నాశనకరమైన తత్వ జ్ఞానము తెచ్చి మిమ్మల్ని చెరపట్టుకొని మిమ్మల్ని చెరుపుతున్నారా లేదా మోసపరులు అంటే చెరపడమే కదా అంటే నీ వస్త్రాలు నీ ఏం చేస్తున్నారో వాళ్ళు మురికితనంగా చేస్తున్నారు కానీ నీకు దేవుడి ఇచ్చిన వస్త్రాలు వస్త్రాలు పరిశుద్ధమైన వస్త్రాలు దగదగ మెరిసిపోతుంది అంత తెల్లని ధనం అంత తెల్లని ధనమైన వస్త్రాలు ఇస్తుంటే నువ్వేమో మెలకుగా లేకుండా జాగ్రత్త వీళ్ళు ఏం చేస్తున్నారు నీ వస్త్రాలను చెరిపి అంటే నీ ఆత్మీయతను పోగొడుతున్నారా లేదా అంటే నీ ఆత్మీయత పోగొడితే నువ్వు కూడా ఆయన ఉగ్రతకు పోతావా లేదా కాబట్టి దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే ఒకటో యుహాను ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనము పాపము లేని వారమని చెప్పుకొని మనలను మనమే మోసపుచ్చుకుందాము కదా నువ్వు పాపం చేయాలని నువ్వు నిన్ను చెప్పుకుంటే నువ్వు మోసపరుచుకున్నట్టా కదా ఈ రోజు క్రైస్తవులైన అందరూ మనమంతా పాపులం కాదు మనమంతా దేవునికి కరెక్ట్ గా ఉన్నాము మనము ఎక్కడికో వెళ్ళిపోతాము పాపులు ఈ లోకం కాబట్టి వాళ్ళ మీదకి వస్తుందని అంటే ను నిన్ను నువ్వు పాపం లేనివాడిగా నువ్వు చెప్పుకుంటే నిన్ను నువ్వు మోసపొచ్చుకుంటున్నావా లేదా ఈ వాక్యము వర్తిస్తుందా లేదా క్రైస్తవులకి మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా మనది కదా ఎవరిని ఎవరు మోసపరుచుకుంటున్నారు చెప్పండి ఎవడైతే నేను పాపిని కాదని చెప్పుకుంటాడో వాణ్ణి వాడే ఏమంట ఇక్కడ మనము పాపము లేని వారం అని చెప్పుకొని నీడల మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు ఈరోజు నువ్వు దేవుని విధేయత కలిగి ఉన్నావో లేకుండా నువ్వు సంగము కానీ అనందరం మనము మనం కొనిపోబడతాము ఈ లోకం శ్రమలు వస్తాయని అనుకుంటే ఎవరిని నువ్వు నిన్ను నువ్వు నీలో సత్యం ఎక్కడ ఉంది సత్యం ఏం చేస్తావు ఆయన ఏ దినము దొంగ వస్తాను అన్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా నీ వస్త్రాలు కాపాడుకోమన్నాడు ఆ పని చేస్తావు నువ్వు సత్యం గల్లవాడివైతే దేవుణ్ణి వెంబడించేవాడివైతే ఆయన పట్ల నిజంగా విశ్వాసంలో నిలకడగా ఉన్నవాడివైతే ఆయనని భక్తిగా చూపించేవాడువైతే ఆ పని చేస్తావు ఏ పని నీకు వస్త్రాలను కాపాడుకునే పని చేస్తావు తప్ప నువ్వు మోసపో ఇక్కడ ఒకటో యువను ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆ మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను కదా ఈ రోజు నీ వస్త్రాలు అపవిత్రమైతే ఎప్పుడైతే అది గ్రహించిన నువ్వు నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన నిన్ను పవిత్ర పరుస్తుడు మోసపోతే ఆయన సత్యంలో ఉండదు కాబట్టి ఇక్కడ ఓ ఒకటో యువను అధ్యాయం చూడండి మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అపదిగునిగా చేయువారగుదము ఆయన వాక్యము మనలో ఉండదు కదా ఈరోజు క్రైస్తవులందరూ మేము ఏ పాపం చేయలేదు ఈ లోకమే పాపం చేసింది మేమంతా కొనిపోబడతామని మీరు అనుకుంటే మీరు ఎక్కడికి కొనిపోబడరు ఎందుకంటే అది సత్యం కాదు కాబట్టి ఈరోజు నువ్వు ఆ రీతిగా ప్రమోషన్ చేస్తున్నావా లేదా ఎక్కడ పోయినా ప్రకటిస్తున్నా మీరు మీరు ఎక్కడికి పోకపోతే అన్నిలు అంటారా లేదా అంటే ఎవరిని నువ్వు అపద్ధికునిగా చేస్తుంది దేవుణ్ణి కదా నువ్వు ఎక్కడికి పోవు కదా అందుకే దేవుడు చెబుతుంది మనం పాపము చేయలేదని మా చెప్పుకొని ఎవరిని నువ్వు అపద్ధికునిగా చేస్తున్నావు తెలుసా యేసు ప్రభుని చేస్తున్నావు అపద్ధికునిగా మరియు ఆయన వాక్యము మనలో ఉండదు కాబట్టి నాలుగు వచనాలు ఇప్పుడు చెప్తుంది ఎందుకు ప్రభువు ఆయన ఒలి కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఏకాంతంగా వచ్చినప్పుడు ఆయన చెప్పిన మొదట సూచక క్రియ ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడమనంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనము ఒక నాలుగు వచనాలు చూస్తే ఏముందంటే ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము ఏడో వచనము ఇక్కడ అంతట పరలోకం యుద్ధము జరిగిన కాబట్టి ఇక్కడ పరలోకంలో యుద్ధము జరుగుతుంది ఇప్పుడు భూలోకంలో కూడా జరుగుతది కొన్ని నెలల తర్వాత కొన్ని దినాల తర్వాత కదా చివరి టైంలో ఇక్కడ కూడా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం చదువుతుడు అంతట పరలోకం అందు యుద్ధము జరిగను అతని దూతలు ఆ ఘట యుద్ధము చేయవలనని ఉండగా కదా మికాయలు అనే దేవుని దూతలు అపవాదీతో యుద్ధము చేయి ఆ ఘట దాని దూతలు యుద్ధము చేసిరి కదా ఎవడు ఈ అబద్ధ సైతనే కదా ఆ సర్పానికి సంబంధించిన దూతలా కాదా ప్రవక్తలు మనము దేవుని నమ్ముకున్న వెలుగు సంబంధం అయితే మనం దేవుని దూతలమా కాదా ఈరోజు అబద్ధ కాబట్టి చూడండి ఆ ఘట సర్పము దాని దూతను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయను కాబట్టి ఎప్పుడైతే దేవుడి దూతలు ఈ అపవాది దూతలు యుద్ధము చేస్తే ఇక్కడ అపవాది ఓడిపోయిండు కాబట్టి వాడికి ఇంకా పరలోకంలో ఏం స్థానం లేదు తర్వాత ఏముంది ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చినము కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఎవడు ఈ మోసపరుస్తుందంటే ఈ భూమి మీద పడవేయబడిన ఈ అపవాదే కదా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాన్ కదా అపవాదని ఇతని పేర్లు చూడండి అపవాది అనే పేరు ఉంది సాతాన్ పేరు ఉంది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అది పడద్రోయబడిను ఎక్కడికి ఈ లోకం మీదకి కదా అది భూమి మీద పడద్రోయబడెను ఇప్పుడు అది ఎక్కడ ఉంది భూమి మీదే ఉంది దాని దూతలు ఎక్కడ ఉన్నారు భూమి మీదే ఉన్నారు అందుకు ప్రభు ఏం చెప్పిండు మీకు మెలుకుగా ఉండమన్నాడు నువ్వు మెలుకువగా ఉన్నప్పుడే కనిపెట్టుకోగలుగుతావు కదా ప్రభు రాకడని కనిపెట్టిన ఏం చేస్తావు జాగ్రత్త పడతావు ఎందుకు జాగ్రత్త పడతావంటే నీకు ఒక వస్త్రములు కదా దాన్ని కనిపెట్టుకొని కాపాడుకుంటావు అప్పుడు నువ్వు మోసపోవన్నట్టు ఈరోజు క్రైస్తవులు ఎట్లా అయిపోయినారంటే భ్రమపోయినరా లేదంటే మెలుకుగా లేరు మెలుకుగా ఉన్నవాడు చూడండి ఈ యొక్క ఘట ఎక్కడ పడద్రోయబడింది భూమి మీద పడద్రోయబడిను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి కదా ఈ అపవాది సంబంధించిన దూతలు ఎక్కడ పడబైంది అంటా మొత్తం ఈ భూమి మీద అంటే మనం ఉంటున్న మన మీదనే పడబోయబడింది కాబట్టి ఈ పన్నెండో అధ్యాయం పదో మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు చెప్పుట వింటిని రాత్రిం మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము కదా మన దేవుని ఎదుట మన సహోదరుల మీద ఎవరు ఆ సహోదరులంటే ఈ లోకంలో ఉన్న ఆయన బిడ్డలు కదా ఆయన బిడ్డల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు ఎందుకు అన్న అందరి గురించి మీరు నేరాలు మోపొద్దు కదా చిచ్చు పెట్టే కొండ అని చెప్పింది కదా పోయిన వారము కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఉంది ఎవరు నేరాలు మోపేదంటే సైతానే నేరాలు మోపుతుంది కదా ఈ రోజు మనం కూడా నేరాలు మోపుతామా లేదా కాబట్టి ఈ రోజు మనం నిజంగా నేరాలు మోపుతున్నాం మనం ఎట్లా ఉన్నాం అపవాదికి సంబంధం ఉన్నాం ఎందుకంటే కొద్ది దేవుని వాక్యం మనలో లేదు కాబట్టి ఇక్కడ చూడండి దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఇప్పుడు అధికారము క్రీస్తుదాయను కాబట్టి ఇక్కడ ఏం చదువుతుంది పన్నెండో అధ్యాయము పన్నెండో వచనము అందుచేత పరలోకమా పరలోక నివాసులార ఉత్సాహించుడి ఎవరు ఉత్సాహించేది ఎవరంటే కదా మనం ధ్యానించినాం కదా అన్న మనకి చాలా విషయాలు చెప్పిండు పరలోక ఈ ప్రకటన గ్రంథంలో ఆ లక్ష ఆ గుంపు ముద్రించుకునే గుప్పు అంటే ఆ ముద్రించుకున్న గుప్పంతా ఎవరి సంబంధము పరలోకవాసులా కాదా వాళ్ళు ఉత్సాహిస్తారు ఇక్కడ ఏం చదువుతుండడు భూమి సముద్రమ మీకు శ్రమ కదా ఎందుకు ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు మూడో భూమిలో మూడో భాగము సముద్రంలో మూడో భాగము కదా ఇక్కడ శ్రమ అని స్పష్టంగా దేవుడు చెప్తుండ లేదా భూమి సముద్రమ మీకేందంట శ్రమ భూమి అంటే ఓ రీతిగా మీరు అర్థం చేసుకుంటే భూమి అంటే ఈ లోకం గురించి కాబట్టి ఈ లోకాన్ని వెంబడించే వాళ్ళంతా ఎవరు శరీరానుసారులా కదా కాబట్టి చూడండి ఎవడైతే వస్త్రాలు కాపాడుకొని లేని వాళ్ళకి శ్రమ అని దేవుడు కదా పాపం ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసే వాళ్ళకి శ్రమ కదా ఈ రోజు నిన్ను నువ్వు పరిశీలించుకో నీ కదా నీ హృదయం ఎట్లా ఉంది నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి నీ తలంపు ఉంది నువ్వు ఎట్లా నీ నడవడిక ఎట్లా ఉంది నువ్వు దేవునికి ఉన్నావు విధేయులాగా ఉన్నావా అవిధేయులాగా చెప్తున్నా నన్ను నేను కూడా పరిశీలించుకోవాలా లేదా ఎందుకు చెప్తుందంటే ఓ అవివేకులైన క్రైస్తవులారా కదా మొదట ఆత్మానుసారంగా కదా మన ఆత్మ ఎక్కడ ఉంటుంది మన ఎప్పుడైతే రక్షణ పొందినాక మన ఆత్మ ఎక్కడ దాచపడింది పరలోకం కదా కాబట్టి నువ్వు ఎట్లా ఉన్నావు ఆత్మ సంబంధమైన వాడైతే కదా నువ్వు కదా దేవుడు ఏం చెప్పిండు మీరు మొదట ఆత్మానుసారంగా మీరు ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణలు కాబట్టి ఈ రోజు నువ్వు పరిపూర్ణత పక్వము చెందినవు ఎక్కడ శరీరానుసారంగా అంటే నీ పాపం పండింది కాబట్టి నీకు శ్రమ కదా ఎవ్వడు తప్పించలేడు కదా ఆ శ్రమ నుంచి కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చదువుతుడు భూమి సముద్రమా మీకు శ్రమ కదా ఎవరైతే చూడండి ఆయన విధానంగా నడుచుకోకుండా ఆయన అడుగు జాడలేందో నడుచుకోకుండా ఆయన వాక్యం ప్రకారంగా జీవించకుండా ఆయన నమ్ముకొని రక్షణ పొంది ఆయన ఇచ్చిన వస్త్రాలను కాపాడుకోకుండా మెలుకుగా ఉండకుండా కనిపెట్టకుండా జాగ్రత్తకోకుండా ఎవడైతే మోసపోయినాడో వాళ్ళందరికీ శ్రమ కదా అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని ఎందుకు వాడికి కొంచెమే అని సమయం తెలిసిందంటే దేవుని రాకడ దగ్గర అయితే వాడి పని ఏమైపోతుంది అగ్నిగుండంలో పడవేయబడతాడా లేదా కాబట్టి వాడికి కూడా అర్థమైపోయింది నాకున్న సమయం కొంచమే కాబట్టి నేను భయంకరంగా పనిచేయాలి కదా నీకు పని ఎవరన్నా అప్పజెబితే టైం తక్కువ ఉంటే భయంకరంగా పరిగెత్తుతావా లేదా పనిని అయిపో కాబట్టి వీడికి ఇంకా వాడి పని చివరికి వచ్చేసింది కాబట్టి వాడికి కూడా సమయం ఏముందంట కొంచెమే అని వాడి తెలుసుకొని ఏం చేస్తుండో చూడండి తెలుసుకొని బహుక్రోధము గలవాడాయి కదా గర్జించు సింహము వలె కదా వెదుకుచూ తిరుగుచున్నాడు కదా బహుక్రోధమా కాదా గర్జించడం కదా బహుక్రోధము గలవాడై మీ యొద్ధకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను కదా ఈరోజు నువ్వు ఆత్మానుసారంగా నువ్వు ఆరంభించి ఇప్పుడు నువ్వు శరీరానుసారంగా పరిపూర్ణమైనవో వీడు ఎట్లా ఉన్నాడు బహుక్రోధము కలిగే ఉన్నాడు కాబట్టి మీ యొద్ధకు వచ్చి మిమ్మల్ని చెరిపి మిమ్మల్ని మోసపరిస్తే దేవుడు ఏం చెబుతుడు భూమి సముద్రమా మీకు శ్రమా అని చెప్తుడు కాబట్టి ఎవడైతే ఆయన చెప్పిండు కదా ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొని అని చెప్పిండు కదా అది ఎవడైతే ఆ రకంగా మెలుకుగా లేకుండా వాళ్ళ వస్త్రాలను చెరుపుకొని దాన్ని అపవిత్రపరచుకొని ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శ్రమ కదా కాబట్టి ఇంత స్పష్టంగా దేవుడు మనకు చెప్తుండడు కాబట్టి అపవాదికి కూడా సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు కాబట్టి వాడు భయంకరంగా పనిచేస్తుండడు కాబట్టి మనకే సమయం కొంచెమే కదా నీకెట్లా సైతానికి సమయం కొంచెమే ఉంది వాడి పని వాడి చేస్తుండే భయంకరంగా ఇప్పుడు నీకు కూడా సమయం కొంచెమే కదా నువ్వేం చేయాలా కదా ముందు నిన్ను నీ వస్త్రాలు నువ్వు కాపాడుకోవడం మొట్టమొదటి పని నీదది కదా కదా ముందు నిన్ను నువ్వు కాపాడుకోవాలా నీ వస్త్రాలను అది నువ్వు ధన్యుడు అవుతావు ఆ ధన్యత అందరికి ఇవ్వాలా ముందు నీకే ధన్యత లేకపోతే ఎదుటి వారికి ఎట్లా ధన్యత ఇస్తావు కదా నీ నామంలో ప్రవచించలేదా నీ నామంలో దయ్యాలు వెలగట్లేదా నీ నామంలో నీ సేవ చేయట్లేదా ముందు నీకున్న హృదయ కాఠిన్యాన్ని తొలగించుకో ముందు ముందు నీలో లేని సమాధానం లేని హృదయాన్ని నువ్వు సమాధానం తెచ్చుకో ముందు నీలో ఉన్న గర్వము అహంకారము అబద్ధపు మాటలు మానుకో ఎందుకంటే నీకే లేదు ధన్యత ఇంకా ఎదుటి ఎట్లా ఇస్తావు ధన్యత నువ్వే పరలోకంలోకి పోలేకపోతే అనేకులను పరలోకంలోకి ఎట్లా చేర్చుతావు కాబట్టి ఈ రకంగా మనం ఆయన వచ్చినప్పుడు మనం మాట్లాడకూడదు ఎవడు మాట్లాడతాడో తెలుసా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి తర్వాత శరీరానుసారంగా పరిపూర్ణమైనారు చూసినవా వాళ్ళు ఏమని చూడండి ఇక్కడ ఉంది మత్తాయి సు వార్త అధ్యాయంలో ఏమంటారు వీళ్ళు ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకం అందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయి వాడే ప్రవేశించును కదా ప్రభువా ప్రభు అని నువ్వు ప్రార్థన చేసి ఉపవాసాలుండి ఎన్ని సేవలు చేస్తే ముందు నీలోనే నీ వస్త్రాలకి ఏం లేదు తెల్లదనం లేదు అభి అభిదేత అపవిత్రం నీకు లేని ధన్యత ఎదుటి వారికి ఎట్లా నువ్వు కాబట్టి చూడండి ముందు మనం మనం కదా మనం మారాలా మనలో ఉన్న కుళ్ళు మారాలా అసూయ మారాలా ద్వేషం మారాలా గర్వం మానాలా కదా ఇవన్నీ నువ్వు మానకుండా ఎంత ప్రార్థన చేస్తే ఏమి లాభం చెప్పండి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలా కదా నీ హృదయము యథార్థత లేకుండా నీ ఆలోచనలు యథార్థత లేకుండా నీ హృదయము క్రీస్తు కలిగిన హృదయం కాకుండా క్రీస్తు కలిగిన ప్రేమ నీలో లేకుండా ఆయన మనసు నీకు లేకుండా కదా నువ్వు ఎంత సువార్థ చెబితే ఏం చోపం చెప్పండి కదా ఆయన అంటడా లేదా ఎందుకు చెప్తున్నారంటే వాక్యం చెప్పినామా ప్రార్థన చేసుకుంటున్నామా ఇది చూసుకుంటున్నారు కానీ మనం ఎట్లా ఉన్నాం చివరికి దేవుడి దగ్గర వచ్చేటప్పుడు మన వస్త్రాలు ఎట్లా ఉన్నాయి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి దేవుడికి దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి కదా మన తలంపులు ఎట్లా ఉన్నాయి మన హృదయం ఎట్లా ఉంది మనలో కుళ్ళు ఉందా కుట్ర ఉందా ద్వేషం ఉందా మాటికి మాటికి అలిగే గుణ ఉందా కదా అలుగుతావా లేదా చిన్నదానికి పెద్దదానికి అలిగి సడ్డులు చెప్పుకునే గుణగా ఇవన్నీ ఉంటే నీకు లేదు ధన్యత కానీ ఎట్లా ఇవ్వగలవు అనేకులకు ధన్యత కాబట్టి చూడండి ఆయన నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు ఆయన చిత్తం ఏంది నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులు ఉండమన్నాడు అదే ఆయన చిత్తము ఆ చిత్తము అదే కాబట్టి ఈ లోకానికి వచ్చి మనల్ని పరిశుద్ధపరిచండు కదా ఆ సంగతి మనం ఎట్లా మర్చిపోతామండి ఆయన దొంగ వలె మీదకు వస్తానంటుండడు దేవుడు ఎవడైతే మెలుపుగా ఉండి తన వస్త్రాలు కాపాడుకుంటాడో వాడే ధన్యుడు అని చెప్తుండగాని చూడండి వాక్యం ప్రకటించే వాళ్ళు ధన్యులని చెప్పలేదు ఆయన కదా ప్రార్థన చేసి ఇక్కడ అన్నాడా లేదా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ఉండడంట కదా నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు అక్కడ ఉండలేవు ఎందుకంటే ముందు అక్కడ ఉండాలంటే ముందు నీలో కొన్ని గుణగణాలు ఉండాలా కదా ఆ గుణగణాలు లేకుండా నువ్వు రక్షణ పొందితే ఏం వాక్యం ప్రకటిస్తే ఏం నువ్వు ప్రార్థన చేస్తే ఏం కదా ఆయనను వెంబడిస్తే ఏం సుఖము ఆయన మనసుకు తగినట్టు నువ్వు లేకుండా అది వ్యర్థమా కాదా కదా మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన క్రైస్తవులు ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణలు అయినా అంటున్నాడు కదా కాబట్టి ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా నేను ఈ నామం నా ప్రవచింపలేదా ఈ నామంలో సేవ చేస్తున్నాను కదా ఈ రోజు క్రైస్తవులందరూ ఆ భ్రమంలోనే ఉన్నారు నేను ప్రార్థన చేస్తున్నాను కదా నేను సేవకు వెళ్తున్నాను కదా అన్నావు కానీ ముందు నువ్వు మెలుపుగా ఉన్నవాళ్ళు ఏదో కదా మోసపోయిన వాళ్ళు ఏదో కనిపెట్టుకొని ఉండమని చెప్పాడు అవి కదా అవి లేకపోతే మెలుకువగా ఉండపోతే నీ వస్త్రాలు ఎట్లా కాపాడుకుంటావు నువ్వు కాబట్టి ఇంకేమంటుడు నీ నామమున మేము ప్రవచింపలేదా నీ నామమున నేను దయ్యాలు వెళ్ళగొట్టలేదా నమమున అనేక అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు కదా ఈ గుంపు ఉంటది అన్ని కదా దేవుడికి అంటే అని ఆయన నీకు చెప్పినాను నిన్ను ఎవడు మోసపరచుకు మోసపరచకుండా నేను చూసుకోమన్నాను ఆ పని మాత్రం చేయకుండా మిగతా పనులు అన్ని చేసినాను ఆయన దేవుడు కదా ఈరోజు భ్రమంలో లేరా క్రైస్తవలు భూమి సముద్రమా మీకు శ్రమ అంటాడు కదా ఆ భూమి సముద్రం ఎక్కడున్నాయి ఈ లోకంలో ఉన్నాయి కదా ఈ లోకంలో ఎవడైతే దానిని ప్రేమించి దాని వెంట ప్రకారంగా పోయిన వాళ్ళందరికీ శ్రమ అని ఎంత స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది ఎవరి ఉత్సాహించగలరు పరలోకవాసులు ఎవరాళ్ళు ఆత్మానుసారంగా పరిపూర్ణమైన వాళ్ళు కదా శరీరానుసారంగా పరిపూర్ణమైన వాళ్ళు కాదు కదా కాబట్టి అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను కదా నేను ఎప్పుడు ఎరగలేదు అంటే నువ్వు ఇన్ని రోజులు ఎవడుకు ప్రార్థన చేసినవో కదా ఇన్ని రోజులు ఎవడికి ప్రార్థన చేసినవో ఇన్ని రోజులు ఎక్కడ పాటలు పాడినవో ఇన్ని రోజులు పోయి చెప్పిన వాక్యం ఎవరు చెప్పినవో దేవుడే నువ్వు ఎవరో నాకు తెలియదు ఎంత దారుణంగా ఉంటుంది అలాంటి పరిస్థితిలోకి నువ్వు నేను మనం పోవద్దు పోవద్దంటే నువ్వు మెలుకువగా ఉండాలా ఈ లోకంలో ఏ గుణగణం నిన్ను ఈరోజు దేవుడికి అవిధేయత కనపరుస్తుందో చూసుకోవాలి మనం కదా నేను మిమ్మల్ని ఎన్నడు ఎరుగను అక్రమం చేయువారులారా నా యొద్ధ నుండి తొలగిపోండి కదా నా యుద్ధ నుండి పోండి అని చెప్పాను అక్రమమా కాదా ఆయన దొంగ వల్లే మీ దగ్గరకు వస్తాను ఏ గడియలో ఏ టైర్ వస్తానో కూడా మీకు తెలియదు మీరు మెలుకుగా ఉండండి అనేకమైన అబద్ధ బోధకులు వస్తారు అబద్ధ ప్రవక్తలు వస్తారు నిన్ను మోసపరుస్తారు నీ ఆత్మీయతను చెరిపేస్తారు ఎందుకంటే సైతాను ఈ భూమి మీదే పడదవబడింది దాని దూతలన్నీ ఉన్నాయి ఆ సైన్యమంతా మీదకు వస్తుంది వాడు బహు క్రోధం గర్జించి సింహం వస్తాడు మీరు మెలుకువగా ఉండండి మీరు నిబ్బరంగా ఉండండి మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి మీరు నాకు ప్రార్థనలు చేయండి అంటే ఈ రోజు మనుషులు ఎక్కడ ఉన్నారండి ఇవన్నీ చేయకపోతే కదా కాబట్టి ఒక్కటి మాత్రం ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే ను ఆయన నామంలో ప్రవచించినా ఆయన నామంలో దెల్లయాలు వెళ్ళగొట్టినా ఆయన నామంలో అద్భుతాలు చేసినా చూడండి ఆయన ఎరుగునన్నప్పుడు అది వ్యర్థమా కాదా కాబట్టి ప్రభు మనకు చెప్తుంది ఒక్కడే ఆయన ఒక్కటే చెప్పిండు దొంగవలే వస్తానన్నాడు కాబట్టి ఎవడైతే మెలుపుగా ఉండి వస్త్రము కాపాడుకుంటాడో వాడే ధన్యుడు కాబట్టి నీ వస్త్రాలు కాపాడుకోవాలంటే ముందు నీ శరీర క్రియలను చంపివేసుకోవాలా కదా అప్పుడు నీలో ఆత్మానుసారమైన ప్రేమ పరిపూర్ణం అవుతుంది కదా ఆత్మల పరిపూర్ణం అంతా ఎప్పుడు అవుతావు శరీరాన్ని చంపుకున్నప్పుడే శరీర విడిచిపెట్టినప్పుడే కదా అవి విడిచిపెట్టకుండా నువ్వు ఇంకా అవి కలిగి ఉంటే నువ్వు ఇంకా ప్రార్థన చేస్తున్నావు సేవ చేస్తున్నావు అనుకున్నావు కానీ నీ వస్త్రాలు నువ్వు కాపాడుకోవట్లేదు నువ్వు ధన్యుడు కాదు కదా వ్యర్థుడే కదా నీ ప్రయాసం దేవుడే ఎరగనన్నప్పుడు నీ ప్రయాసం వ్యర్థమా కాదా కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలండి అది చెప్తున్నా నేను మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఏ గుణం ఈరోజు దేవుడికి నీకు దూరం చేస్తుంది కదా నీళ్ళ కుళ్ళు కుట్ర కదా చిన్న చిన్న అలిగే గుణగా ఉన్నా కూడా ను దేవుడికి దూరం అలిగే గుణం ఉంటే ఏం చేస్తుంది అసూయ తెప్పిస్తుందా లేదా కదా అవతల మనిషి మీద కోపాన్ని తెప్పిస్తుందా లేదా మీ హృదయంలో వాడి మీద చెడు ఆలోచనలు తెప్పిస్తుందా లేదా కాబట్టి అలిగే గుణగాణాలు అసూయ కుళ్ళు కుట్ర ద్వేషము గర్వము అబద్ధపు మాటలు ఇవి చంపుకోవాలా ముందు అప్పుడే ఆయన మహిమ మనలోకి రాగలరు అప్పుడే మనలో ఆత్మ పరిపూర్ణం అవ్వగలరు క్రీస్తు ఆత్మ కాబట్టి ముందు కదా సేవ చేసే ముందు ఆయనని వెంబడించే ముందు కదా ముందు మనల్ని మనం మార్చుకోవాలా అది చేయకుండా ఎంత వెంబడించినా ఎంత ప్రాసపాటు అది వ్యర్థమే కదా కాబట్టి చూడండి ఆలోచించుకోండి మనలో ఏమైనా ప్రభుకి ధనం ఆయాసకరం ఎందుకంటే నీలో ఏది ఆయాసకరంగా ఉన్నా నీ వస్త్రాలకు అది మురికితనమే ఉంటుంది అది మర్చిపోవద్దు కానీ ఎవడైతే ఆ మురికితనం లేకుండా కాపాడుకుంటాడో వాడే ధన్యుడు అని ప్రభు చూద్దాం లాస్ట్ ఆవచనమే చూద్దాం ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము ఈ ఒక్క మాట చెప్పేసి ఇంకా ఆపేస్తున్నాను ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదహారో వచ్చిన మేముంది ఇక్కడ ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను కదా తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని ఇక్కడ ఉంది ఏముంది మెలుకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొని ధన్యుడు వాడే ధన్యుడు ఎందుకంటే వాడే ప్రభు దృష్టికి ఎట్లా ఉంటాడు నిందారహితుడిగా ఉంటాడు నిష్కలంకుడుగా ఉంటాడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటాడు ఆయన పట్ల భక్తి కలిగి ఉంటాడు ఆయనను పోలి నడుచుకొని ఉంటాడు ఆయన అడుగు జాడలు ఎందు ఉంటారు కదా కాబట్టి ఇది మనకి ముఖ్యం ముందు మనల్ని మనం కాపాడుకున్నప్పుడే అనేకులను కాపాడగలవు ముందు నీకు నీకే ధన్యత లేనప్పుడు అనేకులకి ఎట్లా ధన్యత ఇవ్వగలవు నువ్వు నీకు నీకే శరీర క్రియలతో నువ్వు నిండి ఉంటే అనేకులను ఆత్మలో ఎట్లా నడిపించగలవు ముందు నువ్వు నడిచినప్పుడే కదా అనేకులని ఆ బాటలో నడిపించేది నువ్వే ఆ బాటలో పొల్కుండా అనేకులను ఆ బాటలోకి ఎట్లా తీసుకొస్తామండి కదా ఆలోచించుకోండి నువ్వు శరీరానుసారంగా నడుచుకునేవాడివి నువ్వే ఆత్మలో నడవలేనప్పుడు ఆత్మలో అనేకుల్ని ఎట్లా నడిపించగలవు కదా ముందు నువ్వు ఆత్మలో నడిచినప్పుడే కదా నీతో పాటు ఆ బాటలో అనేకులను నడిపేది నువ్వు ధన్యత పొందినప్పుడే కదా ఆ ధన్యత అనేకులకు ఇచ్చేది నువ్వు ఆశీర్వదం పడినప్పుడే కదా అనేకులను ఆశీర్వద్ది నువ్వు దీవించబడినప్పుడే కదా అనేకులు దీవించేది ముందు నీలో నుంచి స్టార్ట్ అయిన తర్వాత కదా అనేకులకి పోయేది నీలోనే లేనప్పుడు అనేకులకి ఎట్లా పోతుందండి కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి పరీక్షించుకోండి నన్ను నేను కూడా పరిశీలించుకుంటాను నన్ను నేను కూడా పరీక్షించుకుంటాను ఏది ఈరోజు ప్రభుకి నాలో ఇంకా శరీర క్రియలు నాలో ఉన్నాయో అవి విడిచిపెట్టాలా ఆత్మలో పరిపూర్ణం అవ్వాలా ఈరోజు క్రైస్తవులందరూ శరీరంలో పరిపూర్ణ లేని కానీ ఆత్మలో పరిపూర్ణత పరిపక్వం మనం దాని కొరకు ప్రయాసపడాలా ఆ బాటలో అనేకులను తీసుకురావాలా మన వస్త్రాలు మనం కాపాడుకోవాలా కదా అనేకుల వస్త్రాలు కూడా కాపాడేలాగా మనం కూడా ప్రయాసపడాలా ఆ రీతిగా మనం ముందుకు పోవాలా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభ అవును ప్రభా నైనా మీరు చెప్పిన మొట్టమొదట సూచక క్రియ మెలుకువగా ఉండడం అన్నావు ప్రభ అనేకులు నన్న మోసపరుస్తారని చెప్పినవు ప్రభా ఈరోజు క్రైస్తవులు అవివేకులు అయిపోయినారు ప్రభా తండ్రి భ్రమంలో జీవిస్తున్నారు ప్రభా తండ్రి యథార్థంగా లేరు ప్రభ యదార్థంగా రాలేకపోతున్నారు ప్రభా కానీ ప్రభా నాయన మాలో ఇంకా ఏ గుణం నీలో ఉందో నాయనా మాకు ఆయాస్కరమైంది సరి చేయండి నాయనా మాలో నీ ప్రేమ పరిపూర్ణం అవ్వాలా ప్రభ అప్పుడే మా ఆత్మ కూడా పరిపూర్ణం అవుతుంది ప్రభ ఆత్మలో మేము బహుగా ఫలించాలా ప్రభ నాయనా ప్రభా తండ్రి శరీర క్రియలన్నింటినీ మేము చంపుకోవాలా ప్రభాయన నిర్జీవ క్రియలన్నీ మేము విడిచిపెట్టాలా మారు మనసు పొంది నాయన నీ తట్టు తిరగల నిన్ను వెంబడించాలా నీ సావాసం చేయాలా అనే పిల్లలు కూడా ఆ సావాసంలోకి నడిపించాలా ప్రభా అలాంటి జ్ఞానం మాకు దయచే ప్రభ మా వస్త్రాలను మీరు పరిశుద్ధపరచండి నీ వాక్యమే పరిశుద్ధపరుస్తుంది వాక్యమే స్వస్థతని ఇస్తుంది నీ వాక్యమే మాకు తండ్రి కాబట్టి నాయన ప్రభ మెలుకువగా ఉండాలా ప్రభ ఈ దినం క్రైస్తవులంతా భ్రమంలోనే ఉన్నారు కాబట్టి భ్రమల్లో జీవిస్తున్నారు మెలుకువగా లేరు ప్రభ మమ్మల్ని మెలుకుగా ఉండమన్నావు మెలుకుగా ఉన్న మమ్మల్ని కనిపెట్టమన్నావు కనిపెట్టమన్న మమ్మల్ని పరీక్షించమన్నావు జాగ్రత్త మోసపోకుండా చూసుకోమన్నావు ప్రభ ఈ మాటలు మా హృదయంలో ఫలించాలా మమ్మల్ని ఆ నడిపించి వాక్యం ద్వారా నీ స్వ్వరం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వంద కృతజ్ఞతలు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒక్కొక్కరిగా స్తోత్రం బాబా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహుల తొలగు తండ్రి మైమై సరిపెదేవ కృపమైంది మీకు వందానిసయ్య అబ్రహం విశాఖ యాకం గొప్ప ఈ ఘర్షణ కాలమంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతులు మమ్మల్ని పార్చి కాపాడి అయినా ఇక నూతన దినం మాకు అనుగరించినారు నైనా ఈ దినంతా మీరే మాకు సాహికులు ఉన్నారు ప్రభా నీకు మనలు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు ప్రతి అవసరం మీ మహిమలో తీర్చినారు ప్రభా మీరు మాకు సహాయకులు మీ కృప వింబడి కృపను మాకు అనుగరిస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరిచిన దేవ పరిశుద్ధులు తండ్రి నీకే కోట్ల కోట్ల అధికృత జ్ఞాత శక్తి అర్పించుకున్నారైనా సమస్త ఘనత మహిమా ప్రభావం మహాతేజస్సు మహేశ్వరి మీకు యుగంలో నీకు పరివున కావాలి ఈ యొక్క మధ్య కన్న సమలనైనా మీకు స్వరంలో పింపింప చేసినావు తండ్రి మీరు వాకిందరి మాత్రం మాట్లాడేది వందాలి సుయ గొప్ప దేవ మేము ప్రతి దశలో మెలుగు కలిగి మేము జీవించాలా ప్రభావ మేముంటుంది బహుశ్రమల కాలంలో అయినా అనేకులు ప్రభా మతపరమైన జీతంలో మత్తులో పడిపోయే ప్రభావా అబద్ధ బోధలో పడిపోయే ప్రభావ మత్తులో ఉన్నారు ప్రభావ కానీ ప్రభావ మీరు హెచ్చరించినారు మెలుపుగా ఉండమని ప్రభావ కాబట్టి నేను ఆ గడియన సమయం మీద యుగకు తెలియదు కనుక మెలుపుగా ఉండమన్నారు ప్రభావ తినములు ఏ రీతికుంటే మనుషుకు మనం రాకము ఆ రీతి తింటున్న ప్రభావ కాబట్టి ఆ కాలంలో మేము ఉంటుందిగా ప్రభావ ప్రతి దశలో మేము ఎలుగు ఉండాలా పరిశుద్ధంగా ఎందుకంటే మీరు ఎంతో పరిశుద్ధుల ప్రభావ పరిశుద్ధమైన వస్త్రాలు మీరు మాకు అనుగ్రహించారు కాబట్టి అందులో ఎలాంటి మలినం కూడా ఉండడానికి వీరే ఒకవేళ ఉంటే వాటిని సరి చేయండి శుద్ధీకరించండి మీరు పనితో మీరెంతో పరిశుద్ధులైనా మేము కూడా పరిశుభంగా ఉండాలి ప్రభావ మమ్మల్ని శుద్ధీకరించండి మీకు సరళత సంపూర్ణ పరిశుద్ధులు నడిపించండి మీలాంటి మనసు మీలాంటి హృదయాన్ని మాకు అనుగ్రించండి నాదేమైనా ప్రభావ ఆత్మల మీద సంపూర్ణంగా తయారు కావాలా అయినా శారీరకమైన క్రియలు ప్రభావాలు ఇంకేమైనా ఉంటే ప్రభావాన్ని కాల్చమే ప్రార్థిష్టమైన ఆత్మల మేము సంపూర్ణంగా మేము తయారు కావాలా ప్రభావ నూతనమైన అభిషేకం మేము పొందుకోవాలా ఓ ప్రభావ తండ శరీరంలో జీవించేవాడు నాశనానికి లోన్ అవుతాడు ఆత్మలో జీవించేవాడు జీవానికి లోన్ కాబట్టి ప్రభా మేము ఆత్మలనే జీ ఇది ఆత్మీయ ప్రపంచమైన ఆత్మలో మేము జీవించడం మేము నేర్చుకోవాలి మీరే సహాయపడండి మీ ఆత్మకార్యం చేయించండి వాక్యందరూ మాతో మాట్లాడడం నేను మమ్మల్ని ఎంతగానే బలపరచడం ప్రభావ నీకు వర్ణాలి సయ్యా నీకే కోట్లాది వందనాలు చేయిస్తున్నాం నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం అయినా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ఆడి గొప్ప దేవానికి వర్ణాలి సొప్ప దేవా వైరస్ ఆ కలువరిశిలోనైనా మీరు పొందిన గాయలు స్వస్థ ఉంది ప్రభావ ప్రతి ఒక్క విడియో సంపూర్ణ స్వస్థ చేయండి గొప్ప దేవ వ్యాక్సిన్ బాధ్యతలు కూడా మీరు స్వస్థపరచడం అయినా రియాక్షన్స్ వాళ్ళందరూ విడత కల్పించండి మా దేవ మీరే ఒక అవకాశం మా బిడలకు ప్రతి ఒక్కరి మీతో ఆకర్షించుకోండి అయినా గొప్ప దేవ ఆలో పాల్గొని బ్రదర్శిస్తారు అందరు మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షులు పెట్టుకోండి అయినా మీరు అక్కడ తొలగింది ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా సమస్య శిక్షిగా చేయాలి అనేకలు మీరు చెంత మీరు నడిపించాల ప్రభ ప్రతి దశలో మీరు జాగ్రత్తగా జీవించాలా దుష్టుడు ప్రభావ అనేక విధాలు కూడా కొట్టాలని చూస్తున్న ప్రభావ అన్ని విధాలు కూడా ప్రయత్నాలు చేస్తున్న ప్రభావ వాడు ఎదుట ఓ ప్రభావం మేము నిలబడి ప్రభావ వాడిని తొక్కలా ఓ దేవాడి బోధం కాలేసేసే ప్రభావ వాళ్ళని ఎదిరించే శక్తిని ప్రభావం మీరు మాకు శత్రు బలం అంతటి మీద మీరు మాకు ఆ అధికారం మీ మహమర్తమే మేము వాడుకునే ప్రభావ మీ కొరికి జీవించాలా రోషం కలిగి పౌరుషం కలిగి పరిశుద్ధంగా జీవించాలా అలాంటి సేవా జీవితాలు నడిపించి మీ కొరకు మనం సాక్షిని పెట్టుకున్నైనా ఇంకా ఎంతమంది ప్రభావి ఆరాధనలో పాల్గొనలేదు ఆ కుటుంబాలు కూడా మీరు ఆశ్రయించి మీ కొరకు సాక్షిని పెట్టుకోమని ప్రార్థిస్తాం దేవా మీ కొరకు సాక్షన్ నిలబెట్టుకున్న మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాల నీకులు మేము సిద్ధపచ్చా ప్రభావాలు నడిపించను ప్రభావాతని సందర్శకాలను ముట్టండి ప్రభావా మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి మీ పర్లో గొప్ప జ్ఞానం నింపి మీ కొరకు గొప్ప సాక్షన్లు పెట్టుకున్న అన్న చుట్ట ప్రావా వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి ప్రజెస్ నుంచి విడిపించండి ప్రభావాలు మేము ప్రార్థిష్టమైన ప్రతి ఆటంకాలు కొట్టు మేమ గొప్ప దేవనతని వాకింగ్ దీవీ పేరు కూడా మీరు దీని నుంచి ఆశ్రయించండి మీ పర్లో గొప్ప జ్ఞానం చెత్త నింపి ప్రతి ఆటంకాలు కొట్టు వేసి జాబ్లు మీతోండి ఇంకా ఉన్నత స్థితిలో ఇంకా ఆత్మీయత నడిపించి మీ కొరకు పెట్టుకోండి గొప్ప దేవా నీకు వందాలి సయ నా దేవా ఇంకా ఎంతో పాదరులు రాగా వాళ్ళందరూ కూడా మీరు జీవితం ఆశ్రయించి నూతన అభిషేకం మీకు శాశ్రం పెట్టుకోండి మీరు అక్కడ తొలగింది ప్రభావం సిద్ధపడాలి అనేక మీరు సిద్ధపచ్చాలా అలాంటి సేవలు నడిపించండి ఈ శ్రమల కాలంలో ప్రభావ ఎవరు కూడా పడిపోకుండా ప్రభావం ఏ స్థితిలో మేము పిలుబడినమానో ఆ పిలుపుకు తగినట్లు ప్రభావ మీకు జీవించిన బిడ్డలకు మమ్మల్ని తయారు చేయండి మీ నీతి సత్యాన్ని ధైర్యంగా అనేక చోట్ల అనేక ప్రాంతాలు ప్రకటించాల అనేక శిష్యులు చేయాలి అలాంటి సేవా నడిపించి మీరు ఆఖరి సిద్ధపరచుకోమని మమ్మల్ందరినీ ప్రభావ మంచి ఆరోగ్యం దయచేసి ఓ ప్రభావ ప్రతి ఒక్కడిని స్వస్థపర్చని ప్రభావ అనారోగ్య నుంచి విడిపించండి అనారోగ్యతర దురాత్మీక శక్తులను ఏ గద్దాం శరీరం నుంచి బడికి సర్వశక్తి మంత్రుల సర్వ అధికారులు మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి ప్రభావ మరీ కాలంలో ఆరాధించాలంటే ప్రభావ మరి ఈ అంత సమయం అంతా కూడా ప్రభావం చేసినందుకు మమ్మల్ని క్షమించి ప్రభా ఉన్న సమయంలో ప్రభావ స్థుతించి ఆరాధించి మమ్మల్ని తయారు చేయతండి దేవాయసు ప్రభా కాలంలో ప్రభక్తలతో మీరు మాట్లాడే ప్రభా దేవ వాళ్ళ ఆసక్తి చూపించినారు ప్రభాయసు ప్రభా నీ ప్రభా అన్ని వాళ్ళు ప్రభా అదే రీతిగా ప్రభా మేము కూడా తెలుసుకోవాలి ప్రభా లే నీకోసం మేము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ప్రభా నీ యొక్క వాక్యంలో మేము లోతుగా వెళ్ళాలా ప్రభా లే ఆసక్తిని మాకు దయచేసి ప్రభా నీకు స్వతం తండ్రి దేవ యసు ప్రభావ ప్రతి ఒక్క చక్కడి చెక్ ప్రభా ఏసు అజ్ఞాపిస్తున్న తండ్రి దేవా యేసు ప్రభా నీలో మేము వదిలేాల ప్రభా నీలో మేము నడవాల ప్రభా ఏసే మమ్మల్ని నడిపించిన ప్రభావ నీకేస్తండి సేవా మేము నురంతగా ఫలించాల ప్రభా ఏసే మాందరంగా తయారుచుకునే ప్రభావిస్తండి దేవాయుత ప్రభా మేము వెలుకువగా ఉండాల ప్రభావం మరి వెలుకగా ఉండి ప్రభా దేవా ప్రభా మరినిస్తుతించి ఆరాధించాల ప్రభా దేవాత ప్రభావ మా ఆత్మ ప్రభా ఎప్పుడు ప్రభాన్ని నిస్తుతిస్తూనే ఉండాలా ఆరాధిస్తూనే ఉండాలి ప్రభా మేము నిద్రపోయినా కూడా మా కళలో కూడా ప్రభాన్ని నిన్న స్థుతించి ఆరాధించాలి ప్రభా దేవాత ప్రభా మా ప్రాణ ప్రభావ ఎలా వేళ నిన్న స్థుతించాలి ప్రభా మాంతరంగం కూడా ప్రభాన్ని నిన్న స్థుతించాలనైనా దేవా ఈచు ప్రభా మరి మీరే గొప్పకాలం జరిగించి ప్రభా ఈ ప్రభా అదిగా ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను గద్దించి కొట్టివేయండి ప్రభా దేవాతు ప్రభా మాకున్న శరీరాశలను చిరం చేయండి ప్రభా ప్రతి ఒక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను గద్దించి కొట్టివేండి ప్రభా దేవాభా నీ యొక్క వాక్యం చిత్త ప్రభావ నీ పని ప్రభా మారు ఉద్యం పరిశుద్ధపరచండి ప్రభా దేవ ప్రభా ఎలాంటి పాపము ఉండదు ప్రభా దాగు కూడా ఉండదు ప్రభావ ప్రతి ఒక్క నుంచి కూడా ఎలా తండ్రి దేవ మారుద్యాన్ని ప్రభా దేవని యొక్క వెలుగు మారుద్యం ఉండాల ప్రభా ఏకే స్థౌతం నీకు వందల దేవాయప నీకరొక ప్రభావం ఏమో కనిపెట్టాల ప్రభావ దేవాయు ప్రభాన్ని ఒక రావడ కోసం మేము తెలుసుకోవాల ప్రభా దేవా ప్రభావం మీద మాకు సహాయపడండి ప్రభా మీ యొక్క జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభావ జ్ఞానం చేత నడిపింపు దయచేందండి మీకే స్థౌతం నీకే వందండి పరిశుద్ధ సర్వశక్తి మంత్రుల సర్వ అధికారానికి వందనాలి ప్రభావ దేవాయ ప్రభావం చక్రై విషయంలో ప్రాజెక్టు ప్రభావం అన్న కూడా ప్రభావ స్వస్థత ఆరోగ్యము దయచిందండి దేవాత ప్రభావ మరి అన్న చేసే ప్రతి ఒక్క పండలో ప్రబు యొక్క అస్తం తోడించండి దేవాయప్రభ అన్నకి ప్రభావం అయితేనే బలము శక్తి నింపని ప్రభావ ప్రభావ మరి అన్న కూడా ప్రభా సంయోచితమైన జ్ఞానం చేత నింపని ప్రభామ అక్కడ కూడా మీ తాకి ము స్వస్థ పరిచిన ప్రభావ దేవా అక్కడ కూడా ప్రభాభిషేకించిన సేవలు వాడుకున్న ప్రభావ మళ్ళీ పిల్లల భవిష్యత్తు మీ దీవించి ఆశ్రించిన నింపని ప్రభావ వాళ్ళు గొప్ప సేవకు యొక్క సత్యం ప్రకటించబడగా తయారు చేసేదండి సేవా ఏ ప్రభా అదే రీతిగా ప్రభావం తెలియ బ్రదర్ కూడా మీరు తాకి ముట్టి స్వస్థపచ్చండి ఆ బ్రదర్కి ప్రభా ఇంకొక జ్ఞానం ఇచ్చే ప్రభావాన్ని సేవలు వాడుకోవడం ప్రభానికి నీకు వెళ్ళాలి తని జాబ్ పర్సన్ కూడా ప్రభావ మరి ఆ యొక్క ప్రమోషన్ వచ్చి ప్రభావం అందరూ కూడా ప్రభా అభిషేకిం పడిని సేవలు వాడబడాలి ప్రభావ ఏ ప్రభానికి నీకు వెళ్ళాలి తన నమ్మకం చేసుకున్న ప్రభావ ఆ మంచి జాబ్ రావాల ప్రభా ద ఇంటర్వ్యూస్కి వెళ్తుంది ప్రభావ మేచుకురామల ప్రభా బిడ్డ చక్కటి జాబ్ ని దాయించిన ప్రభావ నీకేస్తవుతాం నీకేమంతండి తన కుటుంబం మంత్రులు ప్రభావ మార్మల్చుకుని రక్షణలోకి రావాల సర్వ సత్యంలోకి రావాల ప్రభా ఏసు ప్రభావాలతో మీ దర్శించి మాట్లాడడం ప్రభా దేవా ప్రభా మరి పారెంట్స్ నుంచి వడలు దాయించిన ప్రభావ దివాస ప్రభావ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఏమకల ప్రభావ నీ యొక్క జీవం కుమరించి తనకు మీ స్వస్థ పచ్చిన ప్రభావ అంకుని ప్రభావ నకేస్తాం నీకేమండి దేవాయించభావ మరి పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్న ప్రభావ యొక్క స్థానం తోడించే ప్రభావ చక్కటి మెమరీ పవర్ వాళ్ళకి దయచే ప్రభావ చదివింది అది మర్చిపోకుండా ప్రభావా పిల్లలకు కూడా ప్రభా నియంతో భయం భక్తి కలిగ జీవితం వారికి దే ప్రభావ చిన్నతనం నుంచి ప్రభావ నిస్తుతించి ఆరాధించి వెళ్ళేలా దయచిన ప్రభావ దేవాయిత ప్రభావ అతిథిగా ప్రభావ దేశ దేశం మధ్యలో శాంతి సమాధానం ఆక్యత దిన ప్రభావ ప్రతి ఒక్క దేశం కూడా ప్రభావ సమాధానం ఉండాల ప్రభావ దేవాయిత ప్రభావ ఈ యొక్క సమయంలో ప్రభావి మరి ఈ యొక్క టైంలో కూడా ప్రభావ మరి చాలా మందికి ప్రభావ క్రోధం నుంచి వెళ్ళేలా దయచిన ప్రభా మరి కుళ్ళు కప్పుడ ద్వేషం ఈ పగలించు ప్రభావ విడలో దాయించిన ప్రభా దేవా నీ యొక్క ప్రేమ మాలో ఉండాలా ప్రభా దేవాస ప్రభు యొక్క ప్రేమ చిత్రంలో నింపండి దేవ ప్రభా పదే పదే విధాలుగా పోకుండా ప్రభా స్థిరమైన మంచు మాకు దాయించిన ప్రభా దేవా మాకు స్థిరమైన మంచు కావాలా ప్రభా ఏచు ప్రభావం విశ్వాసంలో స్థిరంగా నిలబడాలా ప్రభా ఏచు ప్రభా చివరి వరకు ప్రభావం ప్రేమలోనే కనిప్రభా విశ్వాసంలోనే కనిప్రభా పడిపోకుండా ప్రభా స్థిరంగమంలో నిలబెట్టండి ప్రభా ఏసు ప్రభావం అన్ని ఒక ప్రాకృతి మనం సిద్ధపరచుకుని ప్రభా దాన్ని స్థూతం నీకు ఏమని దేవాయి ప్రభావం ప్రతి ఒక్క దాంట్లో యొక్క మాకు తోడించే ప్రభావాన్ని ఒక పరిశుభ్రత గుంపులు ప్రభావం నేను ఫీల్ చేసుకో పెట్టుకోని ఏచుకృస్తున్న ఆమోలో ప్రార్థిస్తున్నాం తండ్రి సోమి ఈశ్వ నా దీవానికి బ్రాహ్మడు ఒక దీవ దీని అంత నా ప్రభా ఇంత మంది చూడలేకుండా సజ్జడు పెట్టిన దీవానికి చూతం ఎస్ పూర్ణ వేగం పూర్ణ బలం పూర్ణ జ్ఞానంతో ప్రభావం నిన్ను ఎండించాలా నా దీవానికి శుతం మీ యొక్క చిత్తాన్ ప్రకార ప్రభా మీరు మాకు తయారు చేయని ప్రభావ నాది ఆయన హైర్ సెకండరీతో తొలగించి చెప్పిన వాక్యందర ప్రభావ ఇంకా క్రియలుంటే దాని నుంచి విడిపించమని ప్రార్థించం నా మీ వాక్యందరం విడిపించి మీ రక్తందరూ విడిపించి అలాగే ప్రీతి కలిసి వాతి కలిసి చూచండి నీ పోలిక నీ గుణాలుగా మార్చండి ఇసో ప్రభావ మీకు సాధ్యం చేసే ప్రభావ చెప్పిన సాధమనరు అలా అనాది మా వంతు కారం చేసి వంతు అలా అనాదివానికి అలా అనాదిని అలా వాల్వి నరుశప్రభ నా దాని లాంటి ప్రార్థించింది ఆత్మ ఆత్మల భారం ఆత్మల సంపాదన దా కలవారి చూసిన ప్రేమ నిండి పొంది పారాలు ప్రభ నాదీవానికి అనాదివానికి శోతం పౌరుడు ఎట్లా ప్రేమ పెట్టిండు యశ్వ్రభ నాదీవానికి శోతం ఆత్మ ఫలాలు ఉండాలా ఆత్మ హలదిగా ఫలాలు ఉండాలా విసుప్రభ రక్షణ అనుభవం ఉండాలా విసుప్రభ అది నీ వల్ల సాధ్యం మేము అడుగుతాం దయచండి ఇసుప్రభ నాదివాణి శోధనం ఈ స్వార్థ ఆ సిల్వ స్వార్థ గొప్ప జనంకు సుప్రభ అలాగే మీరు చేసిన సేవ చేసిన సుప్రభ అలాగే పౌరేట్ చేసిన సేవలు సుప్రభ అలాంటి సేత ఫలాలు ప్రేమతో చెప్పాలి సుప్రభ నా దివాని సృతం అలాగే ఆ ప్రేమ మీలో ఉంది స్వప్రభ సెలవులో అలాగే అంతగా ప్రేమ పెట్టాను అంతవరకు సహించాలా అంతవరకు ప్రార్థనలు ఉండాలా కనిపెట్టుకుండాలా అలాగే జరిగే ఫ్యూచర్ చూడాలా బల్పి దగ్గర రావాలా హలోని పెమిడి చేయాలి సహాయం చేయండి నాదివానికి శోధం చేశాం ఇవ్వ వ్యాక్సిన్ల రసం పోష తెచ్చండి కరిగించండి ఎవరికి హాని చేయకుండా ఆ బిడ్డలు మీకు మీ యొక్క బిడ్డలు కన్నా వాళ్ళు జ్ఞానం తెచ్చండి రక్షణ పండి పాలిక నడిపించండి ఎంతమందికి స్వచ్ఛపరచడం వ్యాక్సిన్ నుంచి కాచి కాపాడుతున్నాను భూలోకుండా నిలబెట్టడం వాళ్ళకి వివార్థ పోవాలా వాల్మీ రక్షణ పొందాలి సుప్ర వాల్మీ ప్రభా మీ దగ్గర రావాలి సుప్రభ యంత్రకాల ప్రభా సరస్వతికి స్వార్థ పోవాలా రక్షణ విసుప్రభ అందరి కోసం ఒకసారి మన్ని నుంచి రిలేషన్ ఇప్పుడు స్వార్థ ప్రభా ప్రతి జగల పోవాలి సుప్రభ మీరు కాదించే కోత ఇస్తారంది కొంత వారికిను వేడుకోమని వేడుకుంటాం ప్రతి జగల ప్రభా గ్రామంగా స్వార్థ పోవాలా అలడి ఈ స్వార్థ మంచి స్వార్థ పోవాలా ఆ ప్రేమ కలవరి ప్రేమ అందరికీ ప్రకటించాలి సుప్రభ ఆ భారంభ మీద మోపిప్రభ అలడి అనదిగా మీకున్న ఆశ శక్తి నా తండ్రి ఇంటి ఆశక్తి భక్షించుకొని అది ఆసక్తి ఆత్మల బలమాలు తెచ్చి సైతాన్ని బంధించి అన్న ఆత్మ చేసుకొని అన్నకు ఆరోగ్యం బలం తెచ్చని అప్పుడు ఎలా తెలిపేసని అక్క వాక్యం చెప్పాలా పరిశుధాత్మ నిన్ కానీ బలంతో అగ్ని కాంచనీ పిల్లలు జీవించి మంత్రి దాని దగ్గర వరదల వాక్యంలో వెలిగించని వాళ్ళ విషయంలో వాడుకోండి సైతం కాల్చి కేపీ బ్రదర్ ముట్టం తాకండి దిలీప్ మీ ముట్టండి అలాగే నాది ముట్టని నాదిమ రవి బ్రదర్ ముట్టని తాకండి మీ తన దొరక పరిశుభాత్మ బలంతో ప్రాధాన్ నీళ్ళకను ఉండాలా ధైర్యంగా సేవ చేసి బ్రదర్ చిన్న కుటుంబ కుటుంబం వాడబడాలా నీ కోసం ఆసక్తి తెచ్చి నాదివాన్ని సభం పరిశుభ్ర పరిచయంని సైతం ద్యాలు కాల్చి దురాత్మ కాల్చేయని నాదివాన్ని సొంతం ముందే మీరు చెప్పినేసరా శత్రుబంధం అధికారం ఇచ్చును అధికారం మహిమను కూడా వాడుకోవాలా అలాని మీరు నడిపించండి మీ జ్ఞానంతో నడిపించండి మా సబ్బుద్ధి తొలగించండి అలాని అనాది వాళ్ళని కరణించే ఇంతవరకు వాక్యం ద్వారా ఆ వాక్యం ప్రపంచ మన ధ్యానం చేయాలా మీరే జ్ఞానం తెచ్చని ఆ ప్రవచ వరం దండి సైతాన్ని భరించి కాల్చింది నాది ఆ చక్రబ్రహం అంత తాకండి ఆయన ఊర్లో సేవ చేస్తుంది నూతన శక్తి నూతన బలం ఆరోగ్యం తెచ్చిండి అలాగే మీ చిత్రాన్ని తను నెరవేర్చుకుని ఆ ప్రాంతంలో వెలుగు కలిగించి చేసుకున్న భాషం తన భార్య మట్టి జ్ఞానం తెచ్చలేదు గర్వం తిరిగి సంతానం కలిగించండి నాది వాళ్ళకి సూచన చేస్తాం జీతంలో ఫలితాలను జీతం తీసుకురాన్ని దీవించి ఆశీర్వించి కుటుంబం మారే వాళ్ళు ప్రభా రక్షణ పొందాలా గ్రామాల గ్రామం సేవ చేయాలా ఇంత వరకు కాపాడుతాం ఇంత ముందు కాపాడుతున్న మా విమోచనం చాలా దగ్గర ఉంది సుప్రభ దానికోసం కనిపెట్టుకోవాలి ఇతర ఆ కృపా మాకు దయచేసి స్థిరపరిచి బలపరచమని మీలో స్వప్రతి ఇంకేముంటే చూపించి దాన్ని ఎట్లా విజయం పొందారా మీరే మాకు సాయకుండి నడిపించమని సులప్రభ సమీన్ పశు ద్రవ తండ్రి ఇస్రాయల్ గొప్ప దేవం మీకు కృతజ్ఞత స్థితి స్థోత్రాలనైనా పుతియ కాలం నుంచి ఇంత కాపాడడానికి మీకు ఎంతో వదనాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలోనైనా స్థితించలాగైనా మీద సమయం గడపలాగా మీరు ఇచ్చిన అవకాశం మీకు వదాలు ప్రభావ ఎవరికి లేని యోగ్యత మీరు మధ్య ఇచ్చినట్టు మీకు ఎంతో వదనాలు ప్రభావైనా మీరు అనేక పర్యాల పరిస్థితి స్థిరపరచుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ ఉంటున్న శమల కాలంలో ప్రభావ ఎక్కడ చూసినా అయోమయ స్థితి కళ జడిలు ఎక్కడ చూసినా భీమ శివ మరణ కాండ కానీ ప్రభావం సమాధానం ఈ లోకంలో లేదు మీరు ఇచ్చిన సమాధానం ప్రభావ ఈ లోకం ఇచ్చేది కాదు కాబట్టి నేను మీకే వదనగా అర్పించుకుంటున్నాను నేను ప్రతి బ్రదర్ సిస్టర్స్ ని ఆశ్రయించండి వారి కుటుంబిల్లని ఆశ్రయించండి అందరూ మీకొక సంపూర్ణ సిద్ధపడపడండినైనా మీరు అక్కడ ఇంత సమీపం ఉంటుండగా మేము సిద్ధపడని ఇక్కడ సిద్ధపరచాలా అటువంటి నడిపించి మహిమార్థం అందరూ ఇలా పెట్టుకొని మీరు ఆకర్షపరచుకోమని యేసు క్రీస్తు నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభుత్వ ఏసక కృప సమాధానం నడిపింపు మనందరికీ సతకాలం తోడగి అన్నీ